ప్రార్థిస్తాను పరుశుతురగు దేవ యేసు ప్రభా మీకు సతులు స్తోత్రాలను అయినా సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూలకారకంగా మా తండ్రి మీకెంతో వందనాలను అయినా ప్రవ్వా దినమంతా మీ యొక్క సాయం చేతిని సమయానికి మీ యొక్క సన్నిధి నడిపించినారు దాన్ని మీకు ఎంతో వందనాలు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచండి ప్రభావ మీ కృప వెంబడి కృపా మాకు అనుగ్రహించి నడిపించండి యథార్థతాల్లో మేము మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా తయారు చేయండి శ్రమాల కాలంలో మేము ఉంటున్నాం ప్రవ్వ ప్రతి దశ నుంచి మాకు శ్రమలు వస్తున్నాయి ఈయన అయినా గానీ ప్రభా కేవలం మీరే మాకు ఆదరణ ఇచ్చే దేవుడు మీరే ఇస్తున్నారు కూడా ప్రభావ అడుగడుగున్న మీరే మాకు ఆదరణ ఇస్తున్నారు ఎంతగా శ్రమ ఉన్నా దానికి మించిన ఆదరణ మీరు మాకు ఇస్తున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు అటువంటి కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ ఈ యొక్క సాయంత్రం సన్న ప్రభా అనేకులు మీ సన్నిధికి వచ్చినారు ప్రభా మీరు మాట్లాడండి బలపరచండి ఓ ప్రభావ ముఖ్యంగా మీ నీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా సేవకులతో తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఇక సమాప్తి చివరి అంచు భాగాన్ని మేము వచ్చినాం ప్రవ్వ ప్రతి ప్రవచనము నెరవేరే టైం లో మేము ఉంటున్నాం ప్రతి సూచన మీరు ఇచ్చిన ఆ యొక్క మతవార్త ఇరవై నాలుగు చూపించిన ప్రతి సూచనలు నెరవేరుతున్నాయి మా కాలంలో కాబట్టి మా యొక్క తనమలి విమోచన దినం ఎంతగానో సమీపం మేము విశ్వసిస్తున్నాం కాబట్టినైనా అదే నిరీక్షణలో మా కాలని మేము ముగించుకోవాలా అంతవరకు తల్లి మీరు అప్పగించిన పనిని మేము నిర్వర్తించుకోవాలా అటువంటి గృపా మాకందరికి అనుగ్రహించి మీరేం మహిమ నందమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించున్నాం తల్లి ఆమె రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుతాను మీరు వినండి మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను కాబట్టి మన యందు మన ఎడల మనయందు మన యందు ఇన్ అజ్ అనుంది ఇంగ్లీష్ లో మన కాబట్టి మన ఎడల లేక మనయందు యందు ప్రత్యక్షము కాబోవు మహిమ దేవుడు మనందరినీ ఆయన మహిమలోనికి నడిపిస్తాడు అన్న వాగ్దానం ఇక్కడ ఉన్నది కాబట్టి అది ఎటువంటి మహిమ అనేది కూడా చెప్పబడింది ఎటువంటి మహిమ అంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు మనం అనుభవిస్తున్న శ్రమలు మనం రుచి చూస్తున్న శ్రమలు దాని ముందు ఒక ఆవగించంత కూడా కాదు అంటే ఎనదగినవి కూడా కావు అంటే లెక్క కూడా కట్టలేమంట కానీ చాలా మంది అంటారు శ్రమ అనుభవించేవానికి కూడా తెలుస్తుంది కదా దాని బాధ దాని భారం అంటాం కానీ ఎప్పుడైతే ఈ యొక్క వాక్యం ధ్యనిస్తామో అది తప్పు అని తెలుసుకుంటాం శ్రమ అనుభవించేవానికే దాని భారం తెలుసు అని అంటాం కానీ అది మానవతీతమైన తలంపు నీకేం తెలుసు నేను అనుభవించిన శ్రమలో కొంతమంది అది మానవ తలంపు లేక నీ అతిశయం మన ప్రభు అనుభవించిన శ్రమ ఈ లోకంలో ఎవరు ముఖ్యంగా అపోస్తలు తన శిష్యులు అనుభవించిన సేవ శ్రమ ఎవర ప్రతి ఒక్కరూ మరణ వరకు శ్రమ అనుభవించిన వాళ్లే అటువంటి శ్రమ వరని అనుభవిస్తాం ఈ రోజు మనం కానీ అంటా ఉంటాం నేను నేను అనుభవించే శ్రమ నీకేం తెలుసే బ్రదర్ అంటారు నేను ఎంతగా కష్టపడను నీకేం తెలుసా అంటారు అంటే నువ్వేదో గొప్పతనం చూపించుకుంటున్నావు నీళ్ళు నువ్వు అతిశయిస్తున్నావు అన్న విషయం ఈ రోజు వాక్య జ్ఞాపకం వస్తుంది కానీ నువ్వు అనుభవించే శ్రమ లెక్కకు కూడా మించదంట లెక్క రాదంట ఎన్న తగినది లెక్క పెట్టలేమంట ఆయన మహిమతో పోలిస్తే అంటే ఏంటంటే ఈ లోకంలో నువ్వు శ్రమ అనుభవించకపోతే ఆయన మహిమలోనికి పోలేవు అన్న విషయం వాక్యం జ్ఞాపకం చేస్తుంది నాకు ఎందుకు బ్రదర్ ఈ శ్రమ అని ప్రశ్న వెయ్యడానికి వీల్లేదు అని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కొరింతలు రాసిన పత్రికలు చూడండి ఒకసారి వాక్యం కొరింతలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము కొరింతలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచ్చనంలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు క్రైస్తవ జీవితం అనేది కూడింది తర్వాత మనం కొంతకాలం కిందట ధ్యానించినాం శ్రమను నువ్వు ఆయుధంగా ధరించుకోమన్నాడు క్రైస్తవ బోధ ఎటువంటిదంటే మనము శ్రమని రుచి చూడాలా అనేది బోధ కానీ ఈరోజు సేవా జీవితం ఎట్లుందంటే ఆయన నమ్ముకో బ్రదర్ నీకేం శ్రమలుండవు అని చెప్తున్నామా లేదా అంటే అబద్ధం చెప్తున్నాం మోసపుచ్చుతున్నాం ఆయన నమ్ముకుంటే నీకంత బాగుంటుంది ఏం బాగుంటుంది నీ ఆత్మలో బాగుంటుంది నీ హృదయంలో బాగుంటుంది కానీ నీ శ్రమనే ఉంటది ఎందుకంటే నువ్వు ఒక్కరు నమ్ముకున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నమ్ముకోలేదు నువ్వు ఒక్కరు నీ సత్యంలో వచ్చినావు నీ చుట్టున్న వాళ్ళు రక్షణ అనుభవంలో ఉన్నారనుకుంటున్నారు కానీ సత్యంలో లేరు వాళ్ళు కాబట్టి వారికి అర్థం కావు ఎందుకంటే క్రైస్తవ జీవితంలో రక్షణ అనుభవంలో ఉన్నారు కాని వాడు అంతా సుఖానుభవాన్ని ఆశ్రయించిన వాళ్ళు కనిపించారా మనకి రోజు దేవుడిని సమృద్ధిగా ఆశ్రయిస్తారంటే ఆ బోధం తట్టు తిరుగుతారు గాని శ్రమని ఆయుధంగా ధరించుకో అన్నప్పుడు వాడు నస్తాడా బోధకి ఎవరు ర కాబట్టి పౌలు ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేసింది ఈరోజు ఈ వారమంతా నేను ఇదే వాక్యాన్ని ధ్యానిస్తున్నా ముఖ్యంగా ఇప్పుడు ఆయన సిలువ మరణాన్ని రుచి చూసినప్పుడు ఆయన ఆయనని చూసిన శిష్యులున్నారు ఆయన చూసి తప్పించుకొనిపోయిన శిష్యులున్నారు ఆయన చివరి వరకు మరణించే టైం వరకు ఉన్న శిష్యుడు అక్కడ ఉన్నాడు యువను భక్తుడు వాళ్ళందరూ ఆయన నిజంగా చూసిన వారు ఆయన మరణాన్ని చూసిన వారు దాని తర్వాత ఆయన మూడోనాడు తిరిగి లేచిన తర్వాత కూడా చూసిన వారు కాబట్టి ఆయన వాగ్దానం చేసి వాగ్దానం నిలబెట్టుకున్నవాడు కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అన్న విషయం వాళ్ళు గ్రహించారు గ్రహించి ఆయన కొరకు శ్రమ అనుభవించినారు ఇది సత్యం ఆయన మరణించి సమాధి చేయబడి మన కళ్ళే సమాధి రాయి కి వేసి దానికి ముద్రించి పిలాతు దాన్ని సీల్ చేపించింది గవర్నమెంట్ సీల్ ఉంది దానికి అయినా గాని మూడవనాడు ఆ సీల్ పగిలిపోయి రాళ్ళు దొర్లించబడి ఆయన అది బయటికి రావడం మదలిని మరియా వేరే ఒక స్త్రీ వాళ్ళందరు చూసినారు చూసినారు కాబట్టి ఈయన నిజంగా దేవుడు అని చివరి వరకు సాక్ష్యం ఇచ్చారు శ్రమను అనుభవించరు మెడ మీద కత్తి పెట్టినా కూడా అది విడిచిపెట్టలే ఆయన ఖచ్చితంగా సజీవుడు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించగలిగినారు కళ్ళారా చూసినారు కాబట్టి ముఖ్యంగా ఆ పన్నెండు మంది శిష్యులు దాని తర్వాత ప్రభువు నూట మంది కనిపించడం అని చూస్తాం ఆ పుస్తక తర్వాత ఐదు మంది కనిపిస్తారు ఆయన ఆరోణం కాకముందు ఐదు వందల మందికి కనిపిస్తాడు అన్ని సార్లు అంతమందికి కనిపించినప్పుడు ఆయన సజీవుడు అని ధైర్యంగా సాక్షినివ్వలిగినారు కాబట్టి ఆ ఐదు మంది శ్రమ అనుభవించారు విడిచిపెట్టి బోధ అంటే మేము విడిచిపెట్టాం ఎందుకంటే చనిపై తిరిగి లేచి మా కండర మేము చూసినాం చూసినాక ఎందుకు విడిచిపెడతాం ఒకవేళ కండర చూడకపోతే ఏదో గుడ్డిగా చదువుతాం గిన్నాం కాబట్టి అంటే అది వీర కానీ ఆయనతో పాటు మేము ఆయన చనిపోయి తిరిగి లేచినాక ఆయన మాతపాటు కూర్చొని మాతపాటు తిన్నాడు మేము ఆయనతో పాటు తిన్నాం అంటే ఆయన చనిపోయి తిరిలేసినాక కూడా మాతో పాటు కలిసి తిన్నాడంటే ఆయన జీవంగల దేవుడు అన్న విషయాన్ని మేము రుచి చూసినాం కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ధైర్యంగా నిలబడగలుగుతున్నాం కాబట్టి మేము విడిచిపెట్టాం అని వాళ్ళందరూ మరణమగినంత వరకు కూడా విడిచిపెట్టలేదు అది ఒక వ్యక్తైతే ఆయన తమ్ముళ్లలో ఒక్కడే ఆయనని వెంబడించాడు యాకోబు ఆయన పదకొండు మంది తమ్ముళ్ళు ఆ పదకొండు మంది తమ్ముళ్ళు అందరు విడిచిపెట్టినారు ఆయనను కానీ ఒక్క తమ్ముడే పట్టుకుండు ఎప్పుడు పట్టుకున్నాడు ఆయన బ్రతుకున్నప్పుడు పట్టుకోలే యాకోబు ఆయన చనిపోయి తిరిగి లేచినాక ఆయనను వెంబడించాడు అన్నని రక్త సంబంధి కానీ ఆత్మీయ సంబంధిగా ఎప్పుడు మారిడు ఆయన తిరిగి లేచినాక ఆ దృశ్యాన్ని చూసినాక తక్కిన వాళ్ళు ఎవరు కాబట్టి ఆయన తిరిగి లేచి ఆయనకు అందరినీ అప్పుడు వెంబడించండు యాకోబు యాకోబు తర్వాత ఒకడే ఆయన విమరించినవాడు ఎవరు సౌలు పౌలుగా మార్చబడినాక ఆయన మార్చబడక ముందు ధమస్కు మార్గంలో ప్రభుని చూసాడు కాబట్టి ఆయన సజీవుడు అని సాక్ష్యం ఇవ్వగలిడు ఒకటి ఆయన అంతకుముందు మన ప్రభు మరణాన్ని చూడలేదు మన ప్రభు శ్రమలభించడం చూడలేదు పౌలు సౌలు సౌలుగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైతే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాక దమస్కు మార్గం ఆయన బయలుదేరుతున్నప్పుడు ఎందుకు క్రైస్తలను హింసించడం కొరకు క్రైస్తవులను బంధించడం కొరకు బయలుదేరినప్పుడు ఆయన చూసి ఆ దర్శనం సౌలా సవలా నిన్నేలా హింసించున్నావు అన్నప్పుడు నువ్వు ఎవరు ప్రవ్వా అన్నాడు అప్పుడు నువ్వు హింసించున్న ఏసుని నేను అన్నప్పుడు అప్పుడు ఆయన కళ్ళు తినబట్టయి ఆ ఒక్క దర్శనం ఆయన సజీవుడు అని సాక్షిస్తూ ఆయన మరణించేంత వరకు ఆయన శమను అనుభవించినవాడు కాబట్టి ఆయన సజీవుడు అని మనం శమను అనుభవించాల ఆ సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం ఆయన జీవం గల దేవుడు సమాధి చేయబడి ఎందుకంటే జీవం మీద మరణం మీద అధికారం ఉన్నది నా ప్రాణం నాకు అధికారం ఉంది దాన్ని పెట్టుటకు దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము నా తండ్రి నుంచి నేను పొందుకున్నా అన్నాడు కాబట్టి అటువంటి అధికారం పొందుకున్నవాడు కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు అది కండార చూసిన వీళ్ళందరూ ఎట్టి పరిస్థితి ఆయన ఈ వాక్యాలు పావులు అంత ఆసక్తితో అనుభవపూర్వకంగా వాటిని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఈ శ్రమ ఈ లోకంలో మనం అనుభవించే శ్రమ ఇహలోకంలో ఆయన మహిమలతో పోలిస్తే ఆయన మహిమలో మనం అడుగు పెట్టినప్పుడు దానితో పోలిస్తే ఏ లెక్కకి పనికిరాదంట అసలు లెక్కనే పెట్టలేమంట అంత మహా వైభవం కలిగింది ఆయన మహిమ దాన్ని విశదీకరించలేము దాన్ని ఉచ్చరింపలేము కూడా అటువంటి మహా మహిమకు సంబంధించిన విషయాన్ని చెప్తున్నాడు అందులో మనం ప్రవేశిస్తాం కాబట్టి అదిలో ప్రవేశించాలంటే ఈ శ్రమ తప్పదు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చూడండి రెండవ పరిధిలో రాష్ట్ర పత్రిక మొదటి మొదటి అధ్యాయము ఐదవ వర్షనంలో క్రీస్తు యొక్క శ్రమలు మన ఎందు ఏలాగూ విస్తరించబడుచున్నవో కాబట్టి అర్థం చేసుకోండి సేవ జీవితంలో నువ్వు ఎంతగా సేవలో ఉంటే అంతగా విస్తరిస్తూ ఉంటే శ్రమలు లేదు ప్రభు అంత బాగుంటుంది నీకు సుఖం ఉంటుంది దేవుడు నేను సమృద్ధిగా ఆశ్రయిస్తాడు నీకు ఆస్తి అంతస్థిలిస్తాడు నువ్వు ఆడంబరంగా జీవించాలా రాజుల జీవించాలా ఎక్కడ మనం రాజుల వంశంలో పుట్టిన వాళ్ళము ఇవన్నీ అబద్ధ బోధలు ఇక్కడ చెప్తుంది నువ్వు ఎంతగా దేవుళ్ళు జీవిస్తుంటే అంతగా శ్రమలు విస్తరిస్తాయి సరే ఎందుకు వస్తున్నావు బాధ నేను ఈ లోకంలోనే ఉంటా నాకు శ్రమలొద్దు అని అంతవా కానీ చూడండి అటువంటి శ్రమ అనుభవించడం వల్ల నీకు ఏం జరుగుతుంది చూడండి శ్రమ ఎట్లా విస్తరించుతున్నదో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుతున్నది కాబట్టి నువ్వు ఎంతగా శ్రమను అనుభవిస్తా అన్నా గానీ అట్లనే ఆదరణ కూడా మీకు వస్తానే ఉంటది అన్నట్టు అందుకే మనం ఆయన విడిచిపెట్టలేము అన్యులకి బలైనది వాళ్ళు శ్రమ పొందినప్పుడు వాళ్ళకి ఆదరణ రాదు అందుకు దుఃఖసాగా మునిగిపోయి వాళ్ళ కళలు ముగించుకుంటా ఉంటారు వాళ్ళు బయటికి రాలేరు దుఃఖంలో నుంచి ఎందుకంటే వాళ్ళకి ఆదరణ లేదు ప్రభు ఒక్కడే ఆదరణ ఇవ్వగలడు అన్న విషయము ఇక్కడ జ్ఞాపకం చేసింది వాక్యం క్రీస్తు యొక్క శ్రమలు మా అందరి ఎలాగూ విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించినది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు మీ రక్షణ కొరకును పొందుదుము కాబట్టి ఇక్కడ చాలా బాగుంది సేవ జీవితంలో మనం ఎవరి శ్రమ పొందాలా చూడండి క్రైస్తవ జీవితంలో నేను ఇది చాలా గమనిస్తున్నాను క్రైస్తవ జీవితంలో వ్యక్తిగతంగా శ్రమానుభవిస్తూ ఉంటారు కుటుంబాల కొరకు శ్రమ అనుభవిస్తారు పిల్లల కొరకు శ్రమనుభవిస్తారు బాలభర్తల కొరకు శ్రమ అనుభవిస్తారు బంధుమిత్రుల కొరకు శ్రమ అనుభవిస్తారు ఇతరుల కొరకు అంటే రక్త సంబంధికుల కొరకు శ్రమ అనుభవిస్తూ ఉంటారు గాని సేవ జీవితంలో రక్షింపబడ్డ వారి కొరకు లేక అనిల కొరకు రక్షింపబడాలా వాళ్ళ కొరకు ఎవడు శ్రమ అనుభవించాలని ఇక్కడ చెప్పబడుతుంది వాక్యం కాబట్టి మేము మీ కొరకు శ్రమనుభవిస్తున్నాం ఇది క్రైస్తవ జీవితం మనం ఇతరుల కొరకు శ్రమ అనుభవించాలంట కానీ అనులు అట్లా ఉండరు ఇందక పొద్దున్న మనోజులు గారు చెప్తున్న ఒక విషయం వాళ్ళ అమ్మ అట్లా శ్రమలో ఉంటే కొంతమందిని రమ్మంటే వెనకడికి ఎంతో ఉత్సాహంగా వచ్చిన ఈ రోజు ఎవరు ఎందుకు నాకు చెప్పండి అనులు రారు అనుల్ వచ్చిన టూత్ మాలిష్ పై పైకి కానీ నిజంగా ఉండదు వాళ్ళ హృదయంలో ఎందుకంటే అది స్వార్థపూరితమైన ప్రేమ మనము స్వార్థము లేని ప్రేమ చూపిస్తాం మనం ఇతరుల నుంచి ఏమి ఆశించకుండా ప్రేమిస్తాం అది క్రైస్తవ జీవితంలోనే ఉంటుంది ఇంకా ఏ జీవితంలో ఉండదు వేరే వాడిని రమ్మంటే రాడు ఎందుకంటే వాడికి కండిషన్ ఉంటుంది ప్రేమలో మన ప్రేమలో అన్కండీషన్ ఉంటది అంటే ఏ కండిషన్స్ తో మనం ప్రేమించాం కండిషన్స్ లేకుండా ప్రేమిస్తాం ఎందుకంటే ఆయన కూడా మనల్ని కండిషన్స్ లేకుండా ప్రేమించండి దాన్ని ఇంగ్లీష్ లో అన్కండీషనల్ లావ్ కేవలం క్రైస్తవ జీవితంలోనే అన్కండీషనల్ లావ్ ఉంటుంది మనం ఎందుకు పరిగెత్తా ఉంటాం ప్రార్థనలే అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ పరిగెత్తా ఉంటాం ఎంత శ్రమ ఉన్నా కష్టమున్నా మన శరీరంలో ఎంత బాధ ఉన్నా కొరకు మనం ఎందుకు పరిగెత్తాం అంటే ఆయన చూపించినటువంటిది కాబట్టి కాబట్టి ఇక్కడ చెప్తుండో ఆరో వచనంలో నేను ఎవరి గురించి శ్రమానుభవిస్తున్నా చర్చి గురించి శ్రమానుభవిస్తున్నా బిల్డింగ్స్ గురించి శ్రమానుభవిస్తున్నానా నా సేవ గుర్తింపు కొరకు శ్రమానుభవిస్తున్నానా ఎటువంటి గుర్తింపుల కొరకు మనం శ్రమానుభవించద్దు మనం మన ప్రభు ఏ రీతిగా తన ప్రజల గురించి శ్రమానుభవించడో మనం కూడా తన బిడ్డల కొరకు శ్రమ అనుభవించాలా అది ఇక్కడ మనం లెసన్ నేర్చుకోలేదు నువ్వు నిజంగా క్రైస్తవ జీవితంలో ఉంటే ఈ అనుభవం నీ పొందా అనేక ప్రాంతాలలో పరిగెత్తి నువ్వు శ్రమలో వారికి ఆదరణ కల్పించాలా నీ జీవితము ఇతరులకు ఉపశమనం లాగా ఉండాలా నువ్వు ఉపశమనం తీసుకొని రావాలా ఏ రీతిగా నీ వల్ల జరుగుతుందో ఆ రీతిగా ఇప్పుడు శిమోని పేతుల గురించి మనకి అనిస్తామని కుంటివాడు వచ్చి నాకు ధర్మం చేయాలంటే అనవడానికి ఆయన ఏం లేదంటాడు వెండి బంగారం లేవంటాడు నీ దగ్గర ఏముందో అదే ఏమంటారు కాబట్టి వెండి బంగారం లేవు గానీ నా జరిగిన లేచి నడవంటే లేచి నడిచిండు వాడు కాబట్టి అది సేవా జీవితం అన్నప్పుడు నీ దగ్గర ఏముంటే అది ఇస్తావు ఏమి లేకుంటే కేవలం ప్రార్థన చేస్తావు అటువంటి కృప వరాన్ని నీకు ఇచ్చిండే కాబట్టి దేవుడు ఆ రీతిగా వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును మీ రక్షణ కొరకును శ్రమ పొందుతాము ఇతరులు రక్షి మనం శ్రమ పొందాలంట ఇక్కడ చాలా బాగా రాయబడింది ఇతరుల రక్షణ కొరకు మనకు సేమ అనుభవించాలా సేవ జీవితం క్రైస్తవ జీవితం ఇది చాలా ప్రాముఖ్యమై ఇతరులతో నువ్వు సమాధాన పడి ఉండాల ఎందుకంటే వాణి నువ్వు రక్షణింపబడాలి కాబట్టి రక్షించాలి కాబట్టి నువ్వు పక్కింటోని ఎదురింటోన్తో ఎదురు నీ పక్కన ఇంటో నీ వెనక్కింటో కొట్లాడతావుంటే ఎట్టి పర్సెంట్ నువ్వు వాడిని రక్షణలో అందుకే అన్ని భరించాలా పక్కింటి తిట్టినా భరించాలా వాణి నువ్వు ఆదరించాలా ఎందుకంటే నీకు ఒకటే ఉంది ఈ భాషలో చెప్తా ఒకటే మత్లబ్ ఏదది అయినా నన్ను ఏరితిగా అన్కండిషనల్ గా ప్రేమించిండో నేను కూడా అతనే ఇతరులని అన్కండీషనల్ గా ప్రేమించాలా ఎందుకంటే ఒక క్రైస్తవ జీవితంలోనే అన్కండిషనల్ ఉంటుంది ఇంకా ప్రతి మతంలో కండిషనల్ లవే కండిషన్స్ లేకుండా ఎవడు ప్రేమించాడు ఈ మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుతాము అంటే ఇతరులు ఆదరణ పొందితే మనకి ఆదరణ అంట శ్రమలు అనుభవించిన వాళ్ళు ఆదరణ పొందితే మనకి కూడా ఆదరణ అన్న విషయం ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే వాళ్ళ శ్రమలలో మనం పాల్పొందాలా వాళ్ళ ఆదరణలో కూడా మనం పాలు పొందుతాము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది చూడండి క్రైస్తవ జీవితం ఎంత తృణీకరింపబడిన జీవితం అనేది మనం ఈరోజు నేర్చుకుంటున్నాం ఇక్కడ అటువంటి జీవితము మనము రుచి చూడాలా అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది చివరికి చూడండి ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది కాబట్టి ఆదరణ వెంబడి ఆదరణ మనకిస్తా ఉంటే శ్రమలను విస్తరించుతున్న కొద్దీ మన జీవితంలో మరి విశేషంగా ఆదరణ తీసుకొస్తా ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుంటుంది ఒకసారి నీకు ఆదరణ వచ్చినప్పుడు అవును నా ప్రభు నాతో పాటు ఉన్నాడు క్షణం లేకపోతే ఫస్ట్ టైం నువ్వు శ్రమను ఇచ్చినప్పుడు ఇంతకాలం సుఖంగా ఉన్నప్పుడు దేవుడు ఆతో పాటు ఉన్నాడు ఇప్పుడు ఎందుకు లేడు దేవుడు నాతో పాటు లేడు అనే అనుమానం వస్తుంది జీవితంలో నాకు ఎందుకు ప్రతి కష్టాలు అంటే దేవుడు నన్ను విడిచిపెట్టిండా అని అనుమానం వస్తూ ఉంటుంది ఇవి మానవ తలంపులు కానీ శ్రమలు లేకుండా ఆ విషయం మనకు జ్ఞాపకం చేసుకుంటున్నావు ఈరోజు రోముల రాష్ట్ర పత్రిక అధ్యాయం పద్దెన వర్షంలో నువ్వు ఈ లోకంలో శ్రమ అనుభవించకపోతే ఆయన మహిమలో రుచి చూడవు ఇది చాలా ఫౌండేషన్ క్రైస్తవ జీవితంలో ఆ ఆత్మలో నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదిగినప్పుడు వాక్యంలో ఎదిగినప్పుడు ఈ ఒక విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా నువ్వు ఆయన మహిమలో ప్రవేశించాలా అంటే మటుకు ఈ లోకంలో శ్రమ తప్పదు ఎందుకంటే ఈ లోకంలో కూడా ఆనందిస్తూ ఆ లోకంలో కూడా ఆనందం పొందుకోవడం అది దుర్లభం ఎందుకంటే అది శాశ్వతమైన ఆనందం ఇది అశాశ్వతమైంది ఆనందం కాబట్టి అశాశ్వతం ఇది ఇది ఇది టెంపరీ ఈ టెంపరీ ఆనందం కొరకు పర్మనెంట్ ఆనందం ఒడని అక్కడే ఉంది విచితనం కాబట్టి శాశ్వతమైన ఆ మహిమలో ఆయన మహిమలోనికి ప్రవేశించాలంటే ఇప్పుడు పొందే శ్రమలు పెదగా అనిపిస్తాయి గాని దేనికి లెక్కకు రాని శ్రమలు అవి చిన్న శ్రమలు అన్న విషయాన్ని జ్ఞాపకం మరి విశేషంగా చూడండి శ్రమని మనం త్వరగా మర్చిపోతాం సుఖాన్ని కూడా త్వరగానే మర్చిపోతాం అది కూడా ఉంది విషయం అందుకే మనము మత్తిమరుపు జీవులం అన్ని త్వరగా మర్చిపోతాం నువ్వు నిద్ర నుంచి నిద్రపోయి పొద్దులే నిన్నటి శ్రమ పోతుంది మైండ్ల నుంచి నిన్న ఉన్న ఆనందం కూడా పోతుంది అట్లా తయారు దేవుడు మనల్ని మన మెమరీస్ అన్ని ఫేడ్ అవుట్ అయిపోతా ఉంటాయి అన్ని మర్చిపోతా ఉంటాం ఓ రీతిగా మంచిదే లేకపోతే ఊహించుకోండి ఆ శ్రమ నీ మెమరీలకు కూర్చుండిపోయింది అనుకోండి ప్రతిరోజు దుఃఖమే కదా కొంతమంది ఎందుకు దుఃఖంలో నుంచి బయట రాలేరు వాళ్ళ మెమరీలకు కూర్చుండిపోయింది అది కాని మనకి అది ఆ అది మర్చిపోవడం కూడా ఆయన ఇచ్చిన ఒక బహుమానం అనిపిస్తుంది లేకపోతే మనము ఆ శ్రమలోనే ఉండి దుఃఖంలోనే ఉండి ఉండి ఉండి మన శరం అంతా క్రీించిపోతాం ఎందుకంటే సామెతల కాలంలో నీ దుఃఖాన్ని నువ్వు అధికం తీసుకుంటే నీ శరణానికి అది అలాసట దాంట్లో నువ్వు మురిగిపోయి నీ శన్ని క్షీణింప చేసుకుంటామంట అందుకే దాని నుంచి బయటికి రావాలంటే ఈ ఆదరణ జ్ఞాపకం చేస్తుంది ఆయన శ్రమ మన జీవితంలో ఎట్లా విస్తరిస్తూ ఉంటదో ఆదరణ కూడా అట్లనే విస్తరిస్తా ఉంటదాన్ని జ్ఞాపకం చేస్తూ చివరికి ఏమంటుంది చూడండి ఏడవ వర్షంలో మీరు శ్రమలలో ఏలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆ ధరలోను పాలువారయ్యున్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది కాబట్టి ఈ నిరీక్షణ స్థిరమైనది ఎందుకంటే మీరు శ్రమను అనుభవించినప్పుడు నిరీక్షణ అయింది ఆయన మహిమలోనికి పోతాం అది నిరీక్షణ ఆయన ఆయన మహిమలోనికి మనం ఖచ్చితంగా అడుగుబెట్టబోతున్నాం అది నిరీక్షణ ఎటువంటి అనుమానం మనకు లేదు ఆ అనుమానాలు రానియకుండా మనం ప్రార్థించాలి ప్రభు నాకు అనుమానం రావద్దు వాక్యం సెలవిస్తుంది నేను దీన్ని నమ్ముకున్నాను దీన్ని నేను పరీక్షించను దీన్ని నేను అనుమానించను ఇది మీ ద్వారా అనుగ్రహించబడింది నాకు ఈరోజు కాబట్టి నేను దీన్ని స్వీకరిస్తున్నాను అది నా జీవితానికి నేను అవలంబించుకుంటాను చూడండి బైబుల్ వాక్యాన్ని ధరించినప్పుడు ఎటువంటి డౌట్స్ రావద్దు మనకి ఎందుకంటే నువ్వు ఫస్ట్ తీర్మానించుకోవాలా ఇది ఆత్మావేశం చేత మనకరకు రాయబడింది ఇది ఆయన నుంచి వచ్చింది మనకి మనుషులు కేవలము సాధనములంతే ఈ వాక్యాన్ని ఈ లోకంలో తీసుకురావడానికి వరకు సాధనంలాగా వాళ్ళు వాడబడింది కానీ వాక్యం మట్టు మన ప్రభుది మన తండ్రిది కాబట్టి దీని మనం డౌట్ పడడానికి వీళ్ళద్దు ప్రతిదీ డైరెక్ట్గా తీసుకోవాలా ఒకటి ఏంటంటే బ్లైండ్గా తీసుకుంటామా రుచి చూచి తీసుకుంటామా అంతే తేడా మనం ఒకప్పుడు బ్లైండ్గా తీసుకున్నాం అంటే గుడ్డిగా నమ్మినాం దీన్ని ఇప్పుడు రుచి చూసి దాన్ని తెలుసుకుంటున్నాం అంటే జాగ్రత్తగా క్షుణ్ణంగా చూసి దాన్ని సరిగా అర్థం చేసుకొని దాన్ని స్వీకరిస్తున్నాం అంతే తేడా గొప్ప జనము బ్లైండ్గా స్వీకరిస్తారు మనము దాన్ని రుచి చూసి దాన్ని సరిచూసుకొని పోల్చుకొని సరిగా అర్థం చేసుకొని స్వీకరిస్తున్నాం అంతే తేడా కాబట్టి ఈ శ్రమ సిగు సిగపరచదు ఈ నిరీక్షణ సిగు సిగపరచదు ఏదో నిరీక్షణ ఆయన మహిమలోనికి మనం అందరం తప్పక ప్రవేశిస్తాం చూడండి ఎన్నిసార్లు నేను మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసిన సంవత్సరం కూడా ఎన్ని మనం ఇది ధ్యానించినాం బైబుల్ అంతా దేవుని బిడ్డల విషయంలో చెప్పబడింది కడబూరం రోగినప్పుడు అన్న విషయంలో మనం మనము నిద్రించము కాని అనుంది లేక ప్రభునందు నిద్రించినవారు అనుంది కాబట్టి బైబుల్ లో కూడా మరణం గురించి చెప్పబడలేదు మరణము అనేది నిద్రతో పోల్చబడింది బైబిల్లో ఆ సత్యం మనం అర్థం చేసుకోవాలా మరణిస్తున్నప్పుడు కూడా వాళ్ళు మరణించినప్పుడు కండ్లు మూతలు పడతాడు నిద్రలకు పోతున్నారనుకుంటారు వాళ్ళు కానీ ప్రాణం వచ్చినప్పటికీ వాళ్ళందరూ తుల్లిపడి మేల్కొంటారు తుల్లిపడి మేల్కొంటారు అంటే మరణించిన వాళ్ళందరూ అంటే నిద్రపోయి సడన్లీ మేల్కుంటాం ఎందుకు మేల్కుంటాడు నిద్రపోయినప్పుడు ఎవరన్నా పెద్దగా శబ్దం చేసి ఎట్లా చేసి అదే మేలు దశ రాష్ట్ర పత్రికల పావుల విషయం వ్యాపించే కడబూరం రోజినప్పుడు ఆర్బాటంతోను ప్రధానదూత శబ్దంతో దేవుని బూరతోనూ అది సెవెంత్ బూర అంటే ఏడవ బూర బూరల తీరుకు సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు ఏడవ బూర ఓదినప్పుడు మృతులు తుల్లి పడి అంటే ఆ శబ్దం విని అప్పుడే లేస్తారంటే దేవుని దృష్టిలో రక్షింపబడ్డ వాళ్ళందరూ మరణించారు ఎందుకంటే మరణానికి మన మీద అధికారం లేదు ఈ శరీరం పోవాలి కాబట్టి శరీరం క్షీణిస్తది కాబట్టి నిద్రమైన అనుభవం అంతే అట్ల క్షణంలో నిద్రపోతాం అంతే నీ క్షణం కూడా నీ క్షణంలో కూడా కంట్రోల్ ఉండదు ఇప్పుడు నిద్రపోతుంటే కూడా ఇప్పుడు ఈ నైట్లో నిద్రపోతావు నీకు తెలుసా నువ్వు నిజంగా నిద్రపోయావని నిద్రపోయినంత వరకు నీకు తెలుసుదా నువ్వు మేలుకున్న తెలుసు నేను ఇన్ని గంటలు నిద్రపోయినా అనేసి వాళ్ళు కళ్ళు మూసుకుని మేలుకునేంత వరకు నువ్వు ఎక్కడో నీకు తెలుసా అదే అనుభవం మరణించే వారికి కూడా మరణించిన అనుభవం కూడా అంతే ఒకసారి వాళ్ళు కళ్ళు మూసుకున్నారంటే అలాయన తిరిగి వచ్చినప్పుడు కడబూర బ్రోగినప్పుడు అప్పుడే మేల్కుంటారు ఆ శబ్దం వింటారు వాళ్ళు ైబుల్లో అదే పావులు ఆ విషయం వ్యాఖ్యం కాబట్టి ప్రభులందు నిద్రించడం అంటే ఈ లోకం దృష్టిలో మరణించడం కానీ ఆయన ఎందుకు మనం నిద్రిస్తున్నాం అన్న విషయం ఆయననే మనల్ని మేల్ ఆ అనుభవం మనం ఈరోజు గ్రహించాలా కడబూరకు సంబంధించిన వాక్యాల మనం లేక బోరల తీర్పుకు సంబంధించిన వాక్యాలను మనం ధ్యానిస్తున్నాం ఈరోజు మనం బహు విశదీకరించి వాటిని మనం చూడడం గాని మనం పోయిన వారం నుంచి యహెచ్కల్ గ్రంథంలోని ఐదవ వాద్యాన్ని మనం ధ్యానిస్తున్నాం అక్కడ ప్రవక్త ఒక హెచ్చరిక పొందిండు ప్రభు నుంచి దేవుడి నుంచి ఏంట హెచ్చరిక అంటే నువ్వు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి తీసుకొని నీ తల వెంట్రకలను నీ గడ్డమును దొరికించుకోమన్నాడు కత్తిరించుకోమన్నాడు కత్తిరించుకొని ఏం చేయమన్నాడు క్షౌరం చేసుకుని గడ్డమును తల నీ తలను గడ్డములను గడ్డమును క్షారం చేసుకుని త్రాసు తీసుకొని వెంటకలను తూర్చి బాగములు చేయము కాబట్టి ఈ విషయం నేను ఎన్నిసార్లు ధ్యానించినా కానీ ఒకటే జ్ఞాపకం నీ తీర్మానాన్ని బట్టి నువ్వు నీ గుంపులో ఉండిపోతున్నావు కానీ గుంపులు విభజించేవాడు మన ప్రభు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా నీ తీర్మానాన్ని బట్టి నీ గుంపులో నువ్వు కానీ గుంపులు విభజించండి మటుకు ఆయనే ఎందుకంటే ఏ గుంపులను ఉండాలనో నువ్వు గుర్తించకపోతే ఆటోమేటిక్ గా ఏ గుంపులో ఉండాలో ఆ గుంపులో ఉండిపోతావు మనము తెలుసుకొని ఒక గుంపులో ఉండబోతున్నాం ఉంటున్నాం తీర్మానించుకున్నాం ఇక్కడ కానీ తెలుసుకోకపోతే ఏ గుంపులో ఆ గుంపులో ఉండిపోతావు అది ఎవరు తెలుసు కేవలం ప్రభుకే తెలుసు నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు యుగ సమాప్తికి వస్తున్నప్పుడు కానీ మనం అట్లా గుర్తించలేదు ప్రభు మనం చూపించినప్పుడు ఆయన కృప చొప్పున మనం గుర్తించిన మనం ఏ గుంపులో ఉంటున్నామో తీర్మానించుకున్న మనం అదే గుంపులో ఉండడానికి అందుకే మొదటి మూడు గుంపుల సహవాసాల మనం ఉండం దాని నుంచి బయటకు వచ్చినాం మహాబబులో నుంచి మనం బయటకు వచ్చినాం అది దొంగల గుహగా మారింది పోయిన వారం నాకు అదే చెప్పింది ప్రాభు నా తండ్రి ఇల్లు నా తండ్రి ఇల్లు దేంతో పోల్చబడింది అది నా తండ్రి ఇల్లు ప్రార్ నా తండ్రి మందిరం ప్రార్థన మందిరముగా ఉండాల్సింది పోయి దాన్ని మీరు దొంగల గుహగా మార్చినారు కాబట్టి క్రైస్తవ జీవితము చాలా ప్రాముఖ్యమైన జీవితం కేవలం ప్రార్థన నా తండ్రి ఇల్లు దేంతో పోల్చబడింది అంటే అది ప్రార్థన మందిరంగా ఉండాలి అంతే ఈరోజు ప్రార్థన మందిరంగా ఉంది అది చర్చ అంటే అంత ప్రార్థనలు చేసేవాళ్ళు మొదటి దశాబ్దపు చర్చలు చేస్తాం మనము దానికి యాజకుడు యాకోబే యేశ్రభు తమ్ముడు దానికి పాసారు ప్రార్థనలు నడిపించింది దాన్ని దాని తర్వాత రెండవ సంఘము అంత్యోగ ఆరంభమైతుంది మొదటి సంఘం ఎరుచలేం లో ఆరంభమైతే రెండవ సంఘము అంత్యక ఆరంభమవుతుంది వాళ్ళంతా ప్రార్థనతోనే ఆరంభించారు పేతులు కూడా పైనప్పుడు ఆ మీద మీద ఉన్నప్పుడు ఇంటి మీద ప్రార్థనతోనే ఆరంభించారు కాబట్టి దేవుని మందిరము కేవలము ప్రార్థన మందిరం అనబడల్లా కానీ ఈరోజు అది ఎంటర్టైన్మెంట్ మందిరం తయారైంది ఎక్సైట్మెంట్ హ్యూమరు కంఫర్టు లగ్జరీస్ కి అది నిలయమైపోయింది ఎక్స్చేంజ్ కి నిలయమైపోయింది అమ్మడానికి కొనడానికి నీలమైపోయింది కాదంటారా ఈరోజు చర్చ స్టల్లా అమ్మడం కొనడం జరుగుతులేదంటారా ప్రతి దశలో ప్రతి సంఘంలో అది మనం చూపిస్తూ చూస్తూ ఉంటాం ఇంకొక సీజన్ ఇప్పుడు త్వరలో సీజన్స్ వస్తాయి ఇంకొచ్చిందంటే ఆరంభమే అవన్నీ బిజినెస్ హౌసెస్ లాగా మారిపోయినాయి కాబట్టి ప్రార్థనా మందిరాలు ఎక్కడున్నాయి అవి అరుదుగా తయారైనయి అందుకే వాటి నుంచి మనం దూరంగా ఉండాలి ఎందుకంటే అది సమర్థించుకుంటే జీవితం తప్పేముంది బ్రదర్ బిజినెస్ చేయడం ఇవి కొనడం అమ్మడంలో తప్పేముంది సమర్థించుకోవడం ప్రతిదీ మానవతీతమైన తలంపులతో నువ్వు దాన్ని పరిశీలించినప్పుడు నువ్వు నువ్వు నువ్వు నువ్వు సమర్థించుకుంటావు కానీ పోయినవరం చూసినా మనం అట్టు పోయినవరం కూడా చూసినాం వాళ్ళు ఆరితిగా సమర్థించుకొని ప్రభుని ఆరాధిస్తున్నారనుకుంటారంటే మానవ త మానవతీతమైన తలంపులతో వాళ్ళు మానవ మానవతీతమైన వాటిని దైవోపదేశం అని వాళ్ళు ప్రకటిస్తారంట అంటే నీ సొంత తలంపులు ఉపయోగించి ఇది దేవుని దేవుని వాక్యం అని ప్రకటిస్తున్నారు అది మోసకరమైన బోధ ఈరోజు మనం చేస్తున్నాం ప్రపంచమంతట కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు ఈ ఐదవ అధ్యాయంలో ప్రభు మనం చూపించిన విషయాలు కొన్ని ధ్యానించి మనం ఈరోజు మనం వాక్యాన్ని ముగించుకుందాం మూడవ వర్షంలో పట్టణము ముఠడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు కాబట్టి ఇది మనం చూసిన వారము పట్టణము అంటే పరుశుధ పట్టణము ప్రకృతి సహజంగా చూస్తే ఎరుశిలెం అదే పట్టణం కానీ ఆత్మీయ సహజంగా చూస్తే పట్టణం అంటే పరమయ ఋషులేం పరమయరుశలేం అంటే క్రైస్తవులకు సంబంధించింది లేక రక్షింపబడ్డవారు అని చెప్పుకుంటున్న మతపరమైన జీవితానికి సంబంధించింది కానీ పరమ ఎరుశలేమంటే పైన అది కింద ఎందుకు ఉంది రాష్ట్ర పత్రికలు చూస్తాం పైన ఒక ఎరుషులేముందంట క్రింద ఒకే ఋషులేముందంట అంటే ఏ ఋషుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు గళితుల రాష్ట్ర పత్రికలు చూస్తాము పైన ఋషులేం వేరే క్రిందున్న ఎరుశలేం వేరే క్రిందున్న ఎరసలేమో మతపరమైన జీవితానికి నిలయాము పైన ఎరసలేము ఆత్మీయమైన జీవితానికి ఎరుసలేము సత్యాన్ని ప్రేమించి సత్యానికి సత్యం కొరకు నిలబడే క్రైస్తవ జీవితానికి అది నిలయము సాదృశ్యం ఆ పట్టణము ముట్టడి వేయబడిన దినములు ఈ పట్టణము ముట్టడి వేసేది ముట్టడి అంటే ఏం చెప్పండి ఉర్దూ భాషలో చెప్పాలంటే అటాక్ ఇంగ్లీష్ లో అటాక్ ఘేరో అంటారు ఘేరాయించే నటమ్మిగా వచ్చి పడడం అంటారు మొత్తం వచ్చి ఇట్లా చుట్టు ముట్టుకోవడం అది ముట్టడి వేయమంటే ముట్టడి వేయమంటే ఒకేసారి మొత్తం పట్టణం చుట్టూ నుంచి వచ్చి అటాక్ చేయడం అన్నట్టు అప్పుడు లోపల నుంచి ఎవ్వడి పోలేడు కాలంలో వాళ్ళు అభినయలు వాళ్ళు ఏం చేస్తారు అంటే శత్రులు పట్టణం చుట్టూ ముట్టడి వేస్తే ఏమైందంటే పట్టణము చుట్టూ ముట్టడి వేయబడ్డప్పుడు ఏం జరుగుతుందంటే లోపల నుంచి బయటకు ఎవడిబోడు బయట నుంచి లోపలికి ఎవడు రాడు అప్పుడు ఏమవుతుందంటే బయట నుంచి అన్ని వస్తువులు రావాలి ఆహార వస్తువులు అప్పుడేమైతుంది లోపలికి లోపల ఉన్న ఆహారం అంతా తినేస్తారు తినేసినాక ఇంకా బయట నుంచి ఏ ఆహారం రానియరు కాబట్టి అప్పుడేమవుతుంది ఒక్కొక్కరు మెల్లగా బయటకు రావాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళని నిర్మూలిస్తారు అన్నట్టు అది ఆ రోజుల్లో వేసిన అన్నట్టు గెరోయింగ్ అంటే పులులన్నీ కలిసి ఒక జింక చుట్టూ వేస్తారు కృష్ణ దాన్ని గెరోయింగ్ అంటారు జింకని పట్టుకోవడానికి అది మతపరమైన జీవితం అట్ట తయారత్తు చివరికి ఎట్లా అంటే గొప్ప జనం చుట్టూ అది మనం ఎన్నిసార్లు చూసినాం దానికి సంబంధించిన వాక్యాలు కాబట్టి పటనము ముట్టడి వేసిన దినంలో సంపూర్ణమైనప్పుడు అంటే క్రైస్తవ జీవితంలో ఈ విషయం అర్థం చేసుకోవాలి ప్రవచనము ఆరంభమయ్యి అది ముగించే టైం అన్నట్టు కానీ ఈ రోజు మతపెరమైన జీవితంలో ఏం అర్థం చేసుకున్నట్టే ప్రవచనాలు ఎప్పుడో అయిపోయినాయి బ్రదర్ అంటే మళ్ళీ ఆయన రెండో రకం కూడా అయిపోయిందా అంటే ఒక బోధ ఉంది రెండో రకం కూడా అయిపోయిందని దాన్ని ప్రిటరిజం అంటారు ఇంగ్లీష్లో ఒక బోధలో ఏముందంటే ప్రీ ట్రిప్ బోధ ప్రీ ట్రిప్ అంటే ప్రీ ట్రిబులేషన్యాప్చర్ ప్రీ టచర్ అంటే తెలుసు ఎత్తబడే సంఘం అనేది కాబట్టి ప్రీ ట్రిప్ ర్యాప్చర్ అంటే శ్రమలకు ముందు ఎత్తబడే సంఘం అది ఒక బోధ అది రోజు దాన్ని గుడ్డిగా నమ్మింది క్రైస్తవులు చెబుతాం నేను శ్రమను చూడకుండా ఎత్తబడతాను రెండవ బోధ ఏంటంటే శ్రమల మధ్యలో నేను ఎత్తబడతా డ్యూరింగ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటారు దాన్ని అంటే శ్రమల మధ్యలో నేను అంటే మూడున్నర సంవత్సరాల శ్రమ ఆరంభాక మూడున్నర సంవత్సరాలకి మధ్యలో సంఘం ఎత్త పడుతుంది దాని తర్వాత మూడున్నర సంవత్సరాల శ్రమ ఉంటుంది అని ఒక బోధ నీ విన్నర్లేదు ఎప్పుడనేది ఇంకొకటి ఏంటంటే శ్రమల తర్వాత నేను బోధ పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చరంటర్ పోస్ట్ ట్రిప్ ర్యాప్చర ప్రీ ట్రిప్ డ్యూరింగ్ ట్రిప్ పోస్ట్ ట్రిప్ మూడు బోధలున్నాయి ఎత్తబడే సంఘాలునే మూడు బోధలున్నాయి మనకు తెలిసింది ఒకటే బోధ కదా అంటే ఒకప్పుడు గుడ్డిగా నమ్మినాము ఒక బోధలో కానీ ఈ సత్యం తెలిసినాక అసలు ఎత్తపడి అనేది లేనప్పుడు ఆయన తిరిగి కిందికి వస్తున్నప్పుడు నువ్వు ఇంకెక్కడ ఎత్త పడతావు పర్లగు రాజ్యము మీ మధ్యలోనే ఉందంటే ఇంకెక్కడ ఎత్త పడాలది ఆకాశం భూమి ఎక్కడ ఉంది భూమినే శూన్యంలో ఉన్నది గాలిలో ఎక్కడో తిరుగుతుంది భూమి అంత పైన మనం కింద చూస్తున్నాము పైన చూస్తున్నాం ఇవి ప్రకృతి సహజమైన జీవితం కాబట్టి ఎక్కడో చూస్తున్నాం కాబట్టి పట్టణము ముట్టడి వేయబడిన దినములు సంపూర్ణమైనప్పుడు అన్నప్పుడు పర్ఫెక్షన్ అంటే ఈ ముట్టడి కంప్లీట్ కావాలా అది ఆరంభమైంది ఏరుశలేం నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచమంతట పోయి చుట్టుకుంటుంది కాబట్టి లోకమందున్న క్రైస్తవులు అందరూ పట్టబడే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి అది ముట్టడి వేసే టైంకి గుంపులు బయట తెలిసిపోతున్నాయి అంతవరకు ఎవరు తెలుస్తలేదు ఈ బోధ నీకు నాకు కూడా ఎందుకు అర్థమైంది ఇప్పుడు ముట్టడి సంపూర్తి అయింది కాబట్టి ప్రపంచమంతట సంపూర్తి అయింది కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈ వాక్యం లేకుంటే ఇది మనకి మనకి బయలుపరచబడకపోయేది మనకి అర్థం కాకపోయేది ఈ రోజుకి కూడా కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతట క్రైస్తవ సంఘాలు పట్టబడుతున్నాయి ఆ పట్టబడింది సంపూర్తి ఎందుకంటే ఎప్పుడు ఆరంభమైంది కాదంటే ప్రభు మనకు చూపించింది బాప్తిజం ఇచ్చే యువహాను కాలము మొదలుకొని ఈ రోజు వరకు పర్లోకరాజ్యము బలవంతుని చేతితో పట్టబడింది అని చూపించింది మనకు ఆ వాక్యం కాబట్టి ఫస్ట్ సెంచరీలో పట్టబడింది అది ఈ రోజు సంపూర్తి అవుతుంది మన టైంలో సంపూర్తి అవుతుంది అన్న విషయం మనకు చూపించాడు కాబట్టి అది పట్టబడినప్పుడు ఏం జరుగుతుందన్న విషయం చూపించండు పట్టణము ముఠడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు అంటే ఇంకా ఫైనల్ కలిమినేషన్ ఇంగ్లీష్ లో ఫైనల్ వచ్చింది నీవు పట్టణంలో వాటి మూడవ భాగం ను కాల్చుము అంటే రెండు వేల సంవత్సరాలు పట్టింది ఈ గుంపులు పర్ఫెక్ట్ గా తేరగడానికి అంటే ఈ గుంపులు మొదట్లో ఉన్నాయిగా చెప్పాలంటే ఈ మృగములు ఓ రీతిగా పోల్చాలంటే మృగాలు ఓ రీతిగా పోల్చాలంటే జీవరాశులు ఓ రీతిగా పోల్చాలంటే వాటిని మనం రకరకాల బైబుల్ వాక్యం ప్రకారంగా అవి కొన్నిసార్లు మిడతలతోని కొన్నిసార్లు తేళ్లతోని కొన్నిసార్లు పాములతోని కొన్నిసార్లు రకరకాల చెట్లతోని కొన్నిసార్లు పక్షులతోని కొన్నిసార్లు పురుగులతోని పోల్చబడింది కదా ఆమోస్రంథాల చూసిన మనం రకరకాల పురుగులు పసరు పురుగు అని యువల గ్రంథంలో చేస్తాం రకర రకరకాల పురుగులతో కూల్చవండి అంతేనా యోగ్రంథాలని కరెక్టే ఒక పురుగు తిని విడిచిపెట్టదాన్ని ఇంకొక పురుగు ఇంకొక పురుగు తిని విడిచిపెట్టదాన్ని ఇంకొక పురుగు అది ఎన్నో సంవత్సరాల నడుస్తుంది కాబట్టి ఇవన్నీ ప్రవచనాలు ఆరంభమై పరిపాపం చెందడం అంటే మనకు అర్థం చేసిందేవాడు మనకు అర్థమైనట్టు చూపించిందాన్ని ప్రవచనాలు ఆరంభమై ముగించే టైం అవి నిరర్థకమయ్యే టైం అంటే ఇక ఫైనల్ దాని పర్పస్ అయిపోతాయి అన్నట్టు అవి ఆరంభమై ఎండు కావాలి మన ప్రభు ఆ విషయం చెప్పించింది ఆయన దృష్టిలో టైం అట్లుంటది అన్నట్టు మన దృష్టిలో టైం ఒక వన్ అవర్ అయిపోతుంది ఆయన దృష్టిలో టైం అనేది ముందుకు వెనకగి ముందుకు వెనకగిపోతూ ఉంటది టూ అండ్ ఫ్రో అంటుంది కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది పట్టణము ముట్టబడి ముట్టడి వేయబడిన దినములు సంపూర్తి అయినప్పుడు నువ్వు వాటి మూడవ భాగం కాల్చి రెండవ భాగం తీసి కట్కం చేత హతం చేయ రీతిగా వాటిని చుట్టూ విసిరి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము నేను ఖడ్గము దూసి వాటిని తరముదును మిగిలిన భాగము మిగిలినది అంటే శేషము అంటాం ఇంగ్లీష్లో రెంబెంట్ అంటాం లెఫ్ట్ ఓవర్ అంటం మిగిలిన భాగం కాబట్టి మొదటి రెండు గుంపులు ఒక గుంపు అగ్నిగుండా పోతుంది అంటే శాశ్వతంగా నరకానికి పోతుంది రెండవ గుంపు ఖడ్గం హతం చేయబడుతుంది దాని తర్వాత మూడవ గుంపు గాలికి మిగిలిన భాగము అదంతా రెండవ వచ్చిన చివరి భాగం కదా చివరి భాగం మిగిలినది అని కదా అక్కడ మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము నేను కడగము దూసి వాటిని తర్ముదును చూడండి పట్టణము ముట్టడి వేసే దినములు సంపూర్తి అయినప్పుడు ఏం జరుగుతుంది అవన్నీ ఈ లోకమంతా చెదిరిపోతాయి వాటి వెంట నేను ఖడ్గము దూసి దూసెదను అంటే వాటి వెంట ఖడ్గము పోతుంది మిగిలిన వాటి వెంట కడ్గబోతుంది ఇవన్నీ ఎగిరిపోతా ఉన్నాయి పరిగెత్తిపోతా ఉన్నాయి వాటి వెంట కట్కం పోతుంది ఎక్కడ పోయినా వాళ్ళు కడ్గించి తప్పించుకోలేరు ఎక్కడ పోయినా వారు కడ్గించి తప్పించుకోలేరు అని చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు సస్తడు ఈ ప్రవర్శం నేను ఎన్నిసార్లు ప్రతి ఒక్కరు సస్తారు మతపరమైన క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు సస్తారు ప్రతి ఒక్కరు రక్తపాతం టెక్సాస్ లో చేసారు మీరు పోయిన వారం ఏం జరిగిందో వాడు ఒకడు హేతువాది దేవుని నమ్మని వాడు ఇష్టం చర్చిలో అందులో దగ్గర దగ్గర ఇరవై మంది పిల్లలే పోయారంతా అందులో ఎక్కువ మంది చిన్న పిల్లలే చనిపోయింది అది మనకి ప్రభు ఎన్నిసాలో చూపించింది రక్తపాతము చర్చలు అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అది భయపెట్టే వాక్యం కాదు కానీ బుద్ధి తెచ్చుకునే వాక్యం ఇప్పుడు ఈ సీజన్ వచ్చిందంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ దొరుకుతారు క్రైస్తవులు ఇంకొక రెండు నెలలు కదా ఇంకొక నెల ఇంకొక నెల నుంచి స్టార్ట్ అవుతాయి ఎక్కడ దొరుకుతారు అందుకే మతేశ్వార్త ఎర్నాలుగా అధ్యయంలో ప్రభు ముందుగానే హెచ్చరించింది ఆ దినము చలికాలం అందే గాని విసిన మందే గాని కాకుండా చూచుకొనమన్నాడు ఆ దినము విసిన మందే గాని చలికాలం అందే గాని చలికాలం అంటే మనది ఈ చలికాలం కాదు ఈ శరీ శర్రానికి సమస్య చలిగా చలి అంటే చీకటి కాలం అందరూ మురుచుకొని ఉండే కాలం అంటే అంతా ఆరాగా ఉండే కాలం ఆరాంగా ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది శ్రమ అనే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తాడు చలికి అందరూ ముడుచుకోవడం కంఫర్టబుల్గా ఉంటారు కదా ఇంట్లో అప్పుడే స్టార్ట్ అవుతుంది శ్రమాన్ని కాబట్టి వీళ్ళందరినీ ఎగిరిపోనిమ్ము నేను నా కడుగమ్మ చూసి వారిని తరుముదును అయితే మూడవ వత్సంలో అది మనకు సంబంధించిన వాక్యం నువ్వు ఎక్కడున్నో గ్రంథపుచ్చుటలో అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము ఇది నాలుగవ గుంపు బైబుల్ అంతటా నాలుగో గుంపు గురించి ఎక్కువ చెప్పబడదు ఎందుకంటే నీకు స్థిరము స్థిరమైన నిరీక్షణ ఒకటి ఉన్నది ఏంటది నువ్వు ఆయన ఆయన చెంగున ముడివేయబడ్డవు సీల్ చేయబడ్డవు పోయవరం చూసినాం దీర్ఘంగా సీలింగ్ సంబంధించి దూత దిగొచ్చి హెచ్చరించి తక్కిన దూతలు మరణ మరణాన్ని మరణ శాస్త్రాన్ని అమలు నలుగురు దూతలుంటే ఈ దూత వేరే ఒక దూత అని కూడా మనం ధనించినాం కాబట్టి మన ప్రభుకి సాదృశ్యం అన్న విషయాన్ని పోనీవరం జరించినాం మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్న ఈ దూత వచ్చి అంటే లేక మన ప్రభువే వచ్చి ఏమైనా మాట్లాడుతున్నాడు ఆగండి అంటే ఆ నలుగురు దూతలు ఆగికరు ఎందుకంటే పరలోకంలో పరలోకం మీద భూలోకం మీద ఈ సమస్త సృష్టి మీద అధికారం పొందుకొని మరణం తర్వాత కాబట్టి ఆయన చెప్పినట్లు దూతలు తప్పక వినాల్సిందే ఎందుకు వినాలంటే ఆయన చెంగున ముడివేబడి వారి మీదకి ఎటువంటి హాని రావద్దు అర్థమవుతుంది నీకు ఎందుకు రావద్దు ఆయన ప్రామిస్ చేసేట్టు మనకి ఆదరణ ఉంటుంది నువ్వు శ్రమను అనుభవిస్తావు కానీ ఆదరణ కూడా విస్తరిస్తుంది కాబట్టి నువ్వు అందుకే ఈరోజు తీర్మానించుకోవాల నువ్వు దేనికొని శ్రమ పడుతున్నా నీ వ్యక్తిగత జీవితం కొరకు శ్రమ పడుతున్నావా లేక సేవ జీవితంలో ప్రముఖులకు శ్రమ పడుతున్నావా ఈ రెండే తేడలు గొప్ప స్వార్థం కొరకు శ్రమ అనుభవిస్తుంది బ్రదర్ నాకు ప్రమోషన్ కావాలా బ్రదర్ కష్టం బ్రదర్ నా ఉద్యోగ సథల బ్రదర్ నా కుటుంబంలో సమస్యలునే బ్రదర్ నా వివాహం సమస్య బ్రదర్ నా తల్లిదండ్రులతో సమస్య నా అన్నదములతో సమస్య నా పక్కింటి సమస్య ఉంది నా ల్యాండ్స్ ఎవడో కబ్జా చేసిండు నా కోర్టు కేసులోనే ప్రభు బ్రదర్ ఇవే సమస్యల కొరకు వాళ్ళు శ్రమ అనుభవిస్తున్నారు కానీ ఎవరు కూడా సేవా జీవితంలో ప్రభు కొరకు శ్రమ అనుభవించలేదు అందు వాళ్ళు శ్రమల గుండా పోవాల్సి వస్తుంది యుగ సమాప్తిలో ఆ విషయాలు ప్రభు అని తను మూడవ వర్షంలో కొన్నింటిని తీసుకొని తన చెంగున ముడి వేసుకోమని ప్రభు ఆజ్ఞాపించింది కాబట్టి ఈ ఈ ఈ ప్రవక్త మన ప్రభుకి సాదృశ్యంగా మన ప్రభువే మనల్ని చెంగున ముడి వేసుకున్నాడు అట్లా ప్రార్థన చేసుకోండి ప్రవ్వా మమ్మల్ని అందరినీ మీ చంగున ముడి వేసుకో ప్రవ్వా అంటే ఈ బ్రదర్ అయితే పిచ్చిగా ప్రార్థన చేస్తున్నట్టంగునమ్ముడి వేసుకోవడమేంది వాడు ఎప్పుడు చదవలేదు ఈ వాక్యం వాళ్ళు తెలియదు ఈ వాక్యం ఎందుకంటే యుగ వారికి గుడితనం కల్పించింది వాడు చెంగున ముడి వేసిన గుంపులో లేడువాడు వాడు ఏదో మొదటి మూడు గుంపులాలు ఉంటాడు నేను తృణీకరించేవాడు మొదటి రెండు గుంపులు ఉంటాడు కొన్నిసార్లు నీ మాట విని మళ్ళీ వాళ్ళ మాట వినేవాడు మూడో గుంపులో ఉంటాడు మనం చెప్తున్న మాటలు వింటాడు ఈ బ్రదర్ చెప్పినట్టు కరెక్టే అయినా కానీ ఆధ్వర్యం గానీ అక్కడ పోతాడు అక్కడ మాటలు వింటాడు అక్కడ మాటలు వింటాడు ఇక్కడ మాటలు వింటాడు ఇక్కడ స్వీకరిస్తాడు అక్కడ స్వీకరిస్తాడు దాన్నే సగం సత్యం సగం అబద్ధం అంటాం సగం సత్యం సగం అబద్ధాన్ని స్వీకరించేవాడు సంపూర్ణంగా అబద్దంగా మారతాడు ఎందుకంటే బుద్ద కొంచెం కొంచెం పులిసిన ముద్ద కలిస్తే మంచి బుద్ద అంతా పులిసిపోతుంది అన్న విషయం ప్రభు మనకు జ్ఞాపనం చేసింది కలితి రాష్ట్ర పత్రికలో కాబట్టి ఇప్పుడు చూడండి దీని తర్వాత మనం ఇంతకు ముందు ధ్యానించలే నాలుగవ వచ్చి చెంగున ముడి వేయబడ్డ వాళ్ళు కూడా శ్రమలో ఉండబోతారు బ్రదర్ నా జీవితం కంఫర్టబుల్ నేను సీల్ చేయబడ్డ నాకు ఏం శ్రమ ఉండదు బ్రదర్ అని మీరు అనుకుంటున్నారు కానీ గొప్ప శ్రమ అనుభవిస్తుంటే ఇందాకనే జరించిన కొనంద రాష్ట్రపత్రికలో రోమిలీ రాష్ట్ర వాళ్ళ శ్రమలో మనం పాల్గొదుతుంటే మనకు శ్రమ ఉండదా కష్టంగా ఉంటుందా చూడండి ఇక్కడ నాలుగవ అవసరంలో పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలో వేసి కాల్చుము సీల్ చేయబడ్డ వాళ్ళు కూడా శ్రమలగుండపోక తప్పదు నేను అనుకోవచ్చు వే నేను సీల్ చేసి పడి అట్టనే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావా లేక నేను నేను కూడా శ్రమల పోతే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నావా ఈరోజు తీర్మానించుకోవాలి క్రైస్తవ జీవితం అంతా తీర్మానానికి సంబంధించింది నువ్వు తీర్మానించుకోకపోతే ఏ గుంపులలో ఆ గుంపులు ఆయన తీర్మానించుకుంటాడు కానీ ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే ఒకవేళ నువ్వు నాలుగవ గుంపులో ఉన్నా గానీ ను గుర్తించిన నువ్వు గ్రహించగలిగిన ఆ ఆత్మని వివేచనని ప్రభునికి ఇచ్చినా గానీ ఒకవేళ నిన్ను ఆ అగ్ని పోనిస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావు రెడీగున్నావా లేక ఒక్కసారి ఫ్యామిలీ చూస్తావా ఒకసారి నీ ప్రాపర్టీస్ చూస్తావా ఎందుకంటే ఆ చెంగున ముడివేబడ్డ వారిలో నుంచి కొంతమంది సేవ ఎట్లా ఉంటుంది ఇక్కడ రాయబడేది నేను ఇంతకుముందు ఎక్కువ చెప్పలేదు గురించి చెప్పిన మీరు చెప్పండి ఎప్పుడన్నా చెప్పినాను ఆ చెంగున ముడివయబడ్డ వారిలో నుంచి కొంతమంది మరి విశేషమైన సేవ చేయాలి అందుకే నాకు పోయినవారు దేవుడు ఒక అభిషేకాన్ని చూపిస్తున్నాడు సృష్టి ఆరంభం మొదలుకొని ఇంతవరకు అటువంటి అభిషేకం ఎవరికి ఇవ్వలేదు దేవుడు కొంతమందికి ఇచ్చిండు వాళ్ళు దాన్ని విసిరివేశారు ఆదాంకి ఏం చేసిండు విసిరేషణా లేదా ఆదాంకి విశేషమైన అభిషేకం ఉండే ఉండడా లేదా పర్ఫెక్ట్ క్రీచర్ కదా ఆదాము పర్ఫెక్ట్ సృష్టి కానీ ఆయనకి ఆత్మీయ నేతలు తెరవబడ్డాయి దేవుడు వచ్చేది చూసేవాడు దేవుడితో సంభాషించేవాడు పోగొట్టుకున్నాడు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు ఆదం దాని మనం చూస్తాం ఎవరి మీద వచ్చింది స్పెషల్ అభిషేకం సంస్ మీద వచ్చింది వదిలేసిండా లేదా దాని ఎవరి మీద వచ్చింది స్పెషల్ అభిషేకం సౌల మీద వచ్చింది సౌల్ పడేసిండు దాన్ని గేహాజీ మీదకి వచ్చేది పడేసిండి ఆయన దాన్ని ఇంకోరి మీదకి వచ్చి అననీయ సప్ల మీదకి వచ్చింది కొత్త నిబంధనలో అభిషేకం పొద్దు అద్భుతాలు చేసిన వాళ్ళు సేవలో వదిలేసిండ్రాదా పడేశ్వరు ఇట్లా ఆయన అభిషేకాన్ని మన కాలంలో కూడా అదే జరుగుతుంది ప్రపంచమంతట అందుకే అటువంటి పవర్ఫుల్ అభిషేకం ఇస్తాడు ఎందుకంటే హ్యాండిల్ చేయలేకపోయినారు కానీ ఒక తరం వచ్చింది ఇప్పుడు ఈ తరం హ్యాండిల్ చేస్తుంది అందులో నువ్వు నీకు స్పెషల్ అభిషేకం ఆయన ఇచ్చినాడు ఇచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయగలవా చూడండి ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళందరూ స్వార్థంతో ఉన్నారు కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు నువ్వు నిస్వార్థంగా ఉంటే నీకు ఇచ్చే అభిషేకం చాలా పవర్ఫుల్ అభిషేకం ఇంతకుముందు ఎవరు కనివిని ఎరగని అభిషేకం ఆయన ఇవ్వబోతుంది ఎందుకంటే ఇక యుగం ఎండుగా పోతుంది కాబట్టి ఆయన చూపించండి బాప్సమిచ్చిహంతనే మాట్లాడండి నేను మీకు కేవలం నీళ్ళలో బాక్సమిచ్చుతుంది కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన మీకు ఆత్మలోను అగ్నితోను బాప్సమిచ్చును అన్నాడు అది పర్ఫెక్ట్ అభిషేకం అగ్నితో ఆ అగ్ని అభిషేకం పొందుకున్న సేవా జీవితం ఎట్లుంటుందో తెలుసా ఎవడు కనివేని ఎరగని విధానంగా ఉంటది నీ సేవ జీవితం మనం దానికి రెడీగున్నవా ఇక్కడ చూడండి ఆ అభిషేకం ఆ సేవ ఎట్లుంటుందో నాలుగవ వస్తుంది చివరి భాగం పిమ్మట వాటిలో కొన్నింటిని తీసి మరలా తీసి అగ్నిలో వేసి కాల్చము దాని నుండి అగ్ని బయలుదేరి ఇస్రాయిల్ వారిని అందరినీ తగలపెట్టుడు బాగా అర్థం చేసుకోండి ఇది దేనికి సంబంధించింది పోయిన వరం నుంచి మనం అగ్నికి సంబంధించింది రెండో బూర ఓదినప్పుడు దూత అగ్నితో అగ్ని మండుచున్న గొప్ప కొండ సముద్రంలో పడవే పడింది అసలు పెద్ద కొండ సముద్రంలో పడవే వేస్తే ఆరిపోవాలి కదా సైంటిఫిక్ గా ఆలోచిస్తే దానికి ఎంత మంట ఉన్నా సముద్రంలో పడగానే తుస్తున ఆరిపోవాల కానీ అది ఆరిపోతలేదు ఎందుకు ఆరిపోదు అంటే అది ప్రకృతి సజ్జమైన అగ్ని కాదు అది ఆత్మీయమైంది చిహ్న పరంగా చెప్పబడ్డ అగ్ని అది మన ప్రభుకే సాదృశ్యం ఎందుకంటే మన ప్రభువే దహించి అగ్ని అయి ఉన్నాడు ఆ అగ్ని కోపానికి సాదృశ్యం ఉంది కానీ ఆ అగ్ని అభిషేకం నువ్వు అది నిన్ను కాల్చదు కానీ నీ సేవ జీవితంలో అనేకులు కాల్చబడతా ఉంటారు అంటే ఏంటంటే అనేకులకు నువ్వు ఆ అగ్ని అంటబెడతావు నువ్వు లక్ష వేల గుంపులో ఉన్న వాడివి అనేకులని ఇష్ట లక్ష నాలుగు వందల అది ఆ అభిషేకం అది స్పెషల్ అభిషేకం ఇస్రాల్లలో అనేకలని తగలబెడతాదంట అది అనేకులకు మంట పెడతాది అది అర్థమవుతుందా మీకు నేను చెప్పేది ఆయన అగ్ని రుచి చూసిన నువ్వు ఆ అగ్నిని నువ్వు అనేకులకు అందుకే చివరి కాలంలో మనం చూస్తాం మన సేవ జీవితంలో కూడా మనం చూస్తున్నాం మనతో పాటు ఎంత మంది ఉన్నారు కొంత వందల మంది సేవ చేశారు మనతో పాటు గతంలో ఈ రోజు లేడుబడు కానీ ఈ ఇప్పుడు చేయబడుతున్న ఈ సేవ ద్వారా అనేకులు అగ్నిలోనికి రుచికి మీరు గమనించండి రాదు మనతో పాటు ఇప్పుడు వస్తున్న వాళ్ళు కనివిని ఎరిగిన వాళ్ళు వాళ్ళందరూ ఈ అగ్ని అభిషేకంలోకి వస్తున్నారు చివరి మనకి చాలా టైం పట్టింది మనకి షార్ట్ టైంలో వచ్చేస్తున్నారు అంతే తేడా మనం ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఇరవై ముప్పై సంవత్సరాలు సేమ వీటన్నిటిని చూసి ఇప్పుడు అనుభవంలోకి వచ్చినాం మనం మహా అంటే ఒక ఆరు సంవత్సరాలే ఈ అసలైన సత్యంలోకి వచ్చింది మనం అంటే వాళ్ళకి అంత టైం పట్టలేదు వాళ్ళకి మహా అంటే ఒక వన్ ఇయర్లో ఇవన్నీ అర్థమైపోతాయి ఏం ప్రా షార్ట్ టైమే మనకి ముప్పై సంవత్సరాలు పట్టిందేమో ఇరవై సంవత్సరాలు పట్టిందేమో ఈ దశగ్రాడానికి కానీ వాళ్ళకి చాలా క్విక్ గా నీ అని అర్థం అయిపోతుంది కాబట్టి ఈ నాలుగవ వర్షంలో నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాలా ప్రవ్వా నేను రెడీగున్నాను ప్రవ్వా ఆ మంటల బొడానికి నేను అనేకలోని ఇష్టాలు మతపరమైన క్రైస్తవ జీవితంలో ఉన్న ఆ మంటలోనికి తీసుకొని రావాలా వాళ్ళందరూ తగిలించుకోవాలా ఆ మంట కాగడ లోకం కాగడ ఒకటి కాగడ క్యాండిల్స్ ఒక క్యాండిల్ ఒక క్యాండిల్ లాంటించుకుంటారో అట్లా మనము అనేకలలోకి ఆ మంటలను తీసుకొని రావాలా అంటే ఆయన యొక్క తీర్పు గురించి మనం అనేకలను ప్రకటించాలా మంట అంటే తీర్పే కదా ఆయన శిక్షణే కదా ఆయన త్వరగా శిక్షించబోతున్నాడు అన్న బోధలను మనం తీసుకొని రావాలా మీ సేవ జీవితము అటువంటి విశేషమైన సేవ జీవితం ఇంతకుముందు ఎవ్వరు చేయలే ఎవ్వరు చేయలేదు అటువంటి సేవ లాస్ట్ టైం సేవ ఇది ఎండ్ టైం సేవ కానీ చాలా మంది ఫుల్ టైం పార్ట్ టైం షార్ట్ టైం ఇట్లా రకరకాల మాటల సేవలు మాట్లాడతారు కానీ బైబిల్లో అటువంటి లేనే లేదు ఫుల్ టైం సేవ అనేది లేదు పార్ట్ టైం సేవ అనేది లేదు ఒకటే రకమైన సేవ ఏం తెలుసా వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ వినయము భయము భక్తి ప్రీతి ఈ నాలుగుంటే వాడు పర్ఫెక్ట్ సేవ అన్నట్టు వాడి సేవ వినయం ఉండాలా సేవ జీవితంలో భయం ఉండాలా దేవుడు అంటే భయం భక్తి ఉండాలా ప్రీతికరంగా ఉండాలి నువ్వు సేవ చేస్తున్నావు అంటే ఆయన బల నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసుడాలా అని నిన్ను పిల్ల పిలవాలా ఆయన సాక్ష్యం ఇవ్వాలి మన గురించి అటువంటి సేవ మనం ప్రయాసపడాలి ఈ లోకంలో కాబట్టి పార్ట్ టైం ఫుల్ టైం ఇవన్నీ మనుషుల కల్పిత ఫుల్ టైం లేనేలేదు పార్ట్ టైం అయినా సరే లేనేలేదు యథార్థంగా చేసిందా లేదా పౌలు ఏం ఫుల్ టైం చేసిండ పార్ట్ టైం చేసిండేరాలు కొట్టుకుండా లేదా డేరాలు కొట్టుకున్నాడు ఏం చేసిండు డేరాలు అమ్మిండు ఆ రోజుల్లో డేరాలు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇల్లు కట్టుకునేవాళ్ళు కాదు ఎడారంలో జీవించేవాళ్ళు డేరాలు కొట్టుకుంటే డేరాలు గుట్టేటోడు డేరాలు అమ్మేటవాడు ఆయన ఎంత కష్టపడి కుట్టడానికి మళ్ళీ ఆయన బైబుల్ టీచర్ కదా గమలేయల దగ్గర బైబుల్ పట్టణం నేర్చుకున్నవాడు మళ్ళీ అవి అవి చేసుకోవచ్చు కదా లేదు ఆయన డేరలు కొట్టుకున్నాడు వృత్తి అది కుటుంబ కుల వృత్తి డేరాల కుట్టుకున్నాడు వాటిని అమ్మినాడు వచ్చిన డబ్బుతో సేవ చేసుకున్నాడు ప్రీతికరమైన సేవనా కదా మనం బేరాల దగ్గరికి డబ్బులు తీసుకుని సేవ చేయం మన డబ్బు కష్టపడి మనమే సంపాదించుకుంటాం మనమే సేవ చేస్తాం కానుకలు సేవలనే ఇచ్చేస్తాం మనం వాడుకో మనది ప్రీతికరమైన సేవన కాదని చెప్పండి అని మనం జడ్జిమెంట్ ఇచ్చుకుంటలేము కానీ అటువంటి సేవ ఉండాలా ఆస్తులను ఏసులకై సమర్పించి అని పడబడతారా లేదు మీరు పడబడతారా అట్లా ఆస్తులను ప్రభుకులకై సమర్పించి స్థుతించుడి క్షేమ జీవితం అంటే అట్ల నీ ఆస్తులను అంతస్తులను ప్రభు కొరకు సమర్పించి నువ్వు స్థుతిస్తున్నావా లేదా అటువంటి స్థుతి యాగం మనకు అవసరం ఇక మీదట ఆయన వర్షంలో అంటున్నాడు ఈ పట్టణం దేనికి సంబంధించింది చూడండి దాంతో నేను ముగిస్తాను మరియు ప్రభు అయిన ఇలాగ సెలవిచ్చను ఇది ఎరుసలేమే కదా ఇప్పుడు చెప్పబడుతున్న పైన గుంపులన్నీ ఎరుసలేమే కదా పైన చెప్పబడిన పట్టణము ఎరుసలేమే కదా ఇప్పుడు చూడండి ఆనజన్ల మధ్య నేను దాన్ని ఉంచితిని దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి అయితే వారు నా విధులను తృణీకరించి ఎవరు నిరసలం పట్టడం అయితే వారు నా విధులను నా వాక్యాన్ని తృణీకరించి నా సత్యాన్ని తృణీకరించి నా కటలను అనుసరింపక దుర్మార్గత అనుసరించచ్చు అంటే తప్పుడు మార్గాన్ని వాళ్ళు అనుసరించరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దుర్మార్గతని వాళ్ళు ఆశ్రయించినరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నా కటనలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించు నా విదలను కట్టడలను తోసి వేసి తమ చుట్టూనున్న అన్న జనుల కంటేను దేశస్తుల కంటేను మరీ అధికముగా దుర్మార్గులయి క్రైస్తవ జీవితం యుగ సమాప్తిలో ఇట తయారైంది అన్న విషయం మనకు చేస్తున్నాడు కాబట్టి ప్రభు అయిన ఇలాగ సవిస్తున్నాడు నా కట్టడలా కాబట్టి కఠినంగా ఎవరుంటారన్న విషయం కదా మాట్లాడుతాడు కఠిన హృదయం ఎవరిదు ఎవరికి ఉంటది అన్న విషయాన్ని మతపరమైన జీవితంలో కఠిన హృదయాలుగా క్యారవుతారు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే అంతా సమర్థించుకోవడం అంత సమర్థించుకోవడం అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు కఠిన హృదయాలు నువ్వు చెప్పేది ఏంది అన్న విషయం సమర్థించుకోవడం ఆయన చెప్పేటది ఏంది ప ఎనిమిదో కావున ప్రభు యహోవా నేను నీకు విరోధినైతిని కావున ప్రవేణ యహోవా నేను నీకు విరోధినైతిని ఎప్పుడైనా కాని పాత నిబంధన పుస్తకాలలో ప్రభువు అన్నప్పుడు ఏసు ప్రభుకి సాదృష్టం మన పదం జ్ఞాపకం చేసుకోవాలి లార్డ్ అన్నప్పుడు జీసస్ క్రైస్ట్ కి సంబంధించింది కాబట్టి మన తండ్రినే మన ప్రభువే మన ప్రభు మన తండ్రి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేసాడు నేను నీకు విడుదలై తిని అనజలు నీకు శిక్ష విధించను ఎవరికి ఎవరి ఎరుసీ శిక్ష విధిస్తాను అందుకే తీర్పు దేవుని ఇంటో దారమ కలం పత్రిక నాలుగో జన్లు మనం ఎన్నిసార్ జ్ఞానిస్తాం కదా అది నాలుగు పద్దెనిమిది నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబునుకొని కార్యమును నీ మధ్య జరిగింతును కావున నీ మధ్య తల వెంట్రికలు సరే నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు కుమారులు తమ తండ్రులను భక్షింతురు ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలు దిశల చెదరగొట్టుదును చెదరగొట్టడం అనేది రెండవడు చెదరగొట్టబడడం ప్రపంచమంతటా చెదరగొట్టబడడం ఎందుకు చెదరగొడతాడు నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నింటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవంతోడు ప్రమాణము చేయిచున్నాను ఇదే ప్రభుకు యహోవ వాకు కాబట్టి ఏ రీతిగా ఈ గొప్ప జనం శ్రమల పాలు అవుతారన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపనం చేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు సమర్థించుకున్నారు వాళ్ళ జీవిత విధానాన్ని ఏ రీతిగా సమర్థించుకున్నారు భక్తిహీనతతో ఏ రీతిగా రెండో గురం ఊరినప్పుడు వాళ్ళు పడే శ్రమలు ఎట్లుంటాయన్న విషయము పన్నెండవ వర్షంలో ఉంది అదొకటి చూపించి నేను వాక్యాంగ్ ముగిస్తాను కరువు వచ్చి ఉండగా నీలో మూడవ భాగము తెగులు చేతను మరణమవును మూడవ భాగము ఖడ్గం చేతను నీ చుట్టు కూలును నేను కత్తిదేసి మిగిలిన భాగమును నలు దిశగా చెదరగొట్టి తరుముడును చూడండి ఐదవ అధ్యాయము మొదటి భాగంలో ఉన్న ఈ మూడు గుంపులు ఎట్లా అక్కడ చూపించింది కదా ఐదవ అధ్యాయము రెండవ భాగం చివరి భాగంలో మొదటి భాగమును కాల్చుము రెండవ భాగం ను చేత హతము చేయుము మూడవ భాగం నువ్వు గాలికి ఎగిరికోనిమో నాకు అడ్గం చూసేదేను అని అంటే ఇక్కడికి వచ్చినప్పటికీ పన్నెండవ అర్థం చేసుకోండి పన్నెండవ వర్షంలో వచ్చినప్పటికీ యుగ సమాప్తికి సంపూర్తి అక్కడ రెండవ భాగంలో ఆరంభం రెండవ భాగంలో ఆరంభమైంది కాలడం అడ్గం చేత హతం కావడం పన్నెండవ అధ్యాయ వత్సరానికి వచ్చినప్పటికీ గ్రాండ్ ఫినాలే అంటారు దాన్ని అంటే ఫైనల్ లార్జ్ స్కేల్ గ్లోబల్ స్కేల్లో పన్నెండవ ముగింపుకి వస్తున్నాం ఏంటది మొదటి గుంపు ఎట్లా కరువు వచ్చి ఉండగా నీలో మూడవ గుంపు తెగులు చేత మరణమవును కరువు తెగులు కదా కరువు తెగులు కరువు అంటే ఏంటి ఆహార క్షీణత ఆహారా ఉన్నది ఆహారం లేకుంటే తెగుళ్ళు వస్తాయి అంటే ఏమీ చేస్తుంది రోగాలు వస్తాయి కాబట్టి రోగాల చేత చేస్తారు అని చెప్తున్నాడు తర్వాత మూడో భాగము ఖడ్గం చేత నీ చుట్టు కూలును నేను కత్తి దూసి మిగిలిన భాగంను నలు దిశలో చెదరగొట్టి తరుముదును హంటింగ్ కొన్ని సంవత్సరం కొన్ని వారాల కొన్ని నెలల క్రితం ధ్యానించినాం చిన్న పర్వతాలకు సంబంధించిన బోధల ధ్యానించినాం దాని గురించి హంటింగ్ ఉంటుందని వీళ్ళని హంటింగ్ చేస్తారని జగలు హంటింగ్ ఉంటుంది మతపరమైన క్రైస్తవ జీవితము హంటింగ్ చేయబడుతుంది అని కాబట్టి వీళ్ళందరినీ తరుముతా ఉంటారు సమర్థం చూసినప్పటికీ ప్రపంచం అంతటా తరుమడం పరిగెత్తా ఉంటారు ఎక్కడ వరకు పరిగెత్తా ఉంటారు వాళ్ళని షూటింగ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు ఇంకా ఇవి గ్లోబల్ స్కేల్లో జరగడం చూస్తూ ఉంటారు ఒక క్రైస్తవ దేశంలో జరిగింది అంటే నాన్ క్రైస్తవ దేశంలో జరగదంటారా యునైటెడ్ స్టేట్స్ జరిగింది ఇంగ్లాండ్ లో జరిగింది ఈ నా ఈ రెండు క్రిస్టియన్ కంట్రీస్ కదా ప్రపంచంలో ప్రపంచంలో నా ఎనిమిదే ఎనిమిదో ఎనిమిదే ఎనిమిదే క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి ప్రపంచంలో అంటే ప్రెసిడెంట్లు కూడా క్రిస్టియన్సే వాళ్ళ గవర్నమెంట్ విధానం కూడా క్రైస్తవ విధానమే అంటే బైబిల్ మీద ఆధారపడి వాళ్ళు పరిపాలించే దేశాలు నాలుగు ఎనిమిది దేశాలే నాకు అందులో ఈ రెండు ఇంగ్లాండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇవి కూడా క్రైస్తవ విలువల మీద ఆధారపడిన దేశాలే లేక రాజ పరిపాలన బైబిల్ ఆధారంగా నడిపించే దేశాలు అక్కడే క్రైస్తవులు మరణిస్తున్నారు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నువ్వు క్రైస్తవ దేశం అని చెప్పుకున్నంత మాత్రాన్ని క్రైస్తవుడి కావు అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి జీవించిన విధానం క్రైస్తవ జీవితమా కాదనది కాబట్టి పన్నెండవ వచనము గ్రాండ్ ఫినాలే యుగ సమాప్తికి సంబంధించింది ఆయన తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు రెండవ వచనంలో ఆరంభమైన ఆ ప్రవచనము పన్నెండవ వచనము అంటే యుగ సమాప్తిలో నెరవేరుతుంది సంపూర్తి కాబోతుంది కాబట్టి పదమూడవ వర్షంలో అంటున్నాడు నా కోపము తీరును ఎప్పుడు పన్నెండవ వచనం ముగించినాకనే ఆయన కోపం తీరుతుంది ఇంకా దాని తర్వాత ఆయన కోపం ఉండదు ఆయనకి ఎప్పటికీ కోపం ఉండదు దాని తర్వాత ఎందుకంటే మూడు గుంపులు శిక్షింపబడ్డాక సర్పములు తెల్లి శాశ్వతంగా నాటకాని పోయినాక గొప్ప జనము శ్రమల గుండా బయటకు వచ్చినాక వాళ్ళందరూ హతమవుతారు ప్రతి హత సాక్షి అవుతాడు అది మనం బలిపీట క్రింద ఆత్మల గురించి సంబంధించిన ప్రవచం ధ్యానించడం కొద్ది కొన్ని వారాల క్రితం కొన్ని నెలల అది నెరవేరే టైంకి మనం చూసినాం దాని తర్వాత నా కోపం తిరును వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందును నేను వారి మీద ఉగ్రత తీర్చుకుని కాలంనా యహోనైనా నేను ఆసక్తి కలవడంనై అలాగూ సరివిస్తుంది వారు తెలుసుకుందరు గొప్ప అందరూ తెలుసుకుంటారు ఎండ్ టైం అందరు తెలుసుకుంటారు ప్రవ్వా నాకు ఇది తగిన శిక్ష పర్లేదు ప్రవ్వా అని అప్పుడు ప్రార్థిస్తారు నాకు కావాల్సిందే ప్రవ్వా ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను లోబడలేదు ప్రవ్వా కాబట్టి హఠాత్తుగా నేను తరమబడ్డాను హఠాత్తుగా నా మీదకి ఉపద్రం వచ్చింది హఠాత్తుగా నా మీదకి ఆ నాశనం వచ్చింది ప్రవ్వా నన్ను క్షమించి ప్రవ్వా అని అప్పుడు వాళ్ళ జీవితాలు ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నారు బాధాకరమైనది వాళ్ళ శ్రమ చాలా భయంకరమైన శ్రమ కరువు రోగాలు వాళ్ళని పట్టినప్పుడు వాళ్ళ భయంకరంగా ఉంటది కదా అది ఊహించలేము చూడండి ఒక డాక్టర్ చెప్తుంటే నేను విన్నాను ఇండియన్స్ కి సరే కొంచెం దీనికి సంబంధించిందే కరువుకి సంబంధించిందే తెగులకు సంబంధించిన విషయాలే నువ్వు గతం నుంచి ఈ రోజు వరకు కూడా అంటే కొన్ని వందల సంవత్సరాలు మన దేశము కరువుతో అలమటించిన దేశం మనుషులు ఒకటే పూట దీని జీవించిన కాలం ఈ ఈ దేశం పూర్వీకులు మన పూర్వీకులు ఒకటే పూట తిని బ్రతికినట్ట కానీ యుగ సమాప్తికి వచ్చేప్పటికీ అంత సమృద్ధి కావడం వలన మూడు పూటలు తింటున్నాము మహా సమృద్ధిగా తింటున్నాము కరువుకు అలవాడం వల్ల శరీరాలు మన పూర్వీకులయ్యి ఇప్పుడు ఆ కరువుని గ్రహించలేని స్థితిలో ఉండేది సమృద్ధి కావడం వలన వాటిని తినడం వలన ఆ రీతిగా సమృద్ధిగా తినడం వలన మన శరీరాలు క్షీణించిపోతున్నాయి రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆయన చెప్పిండే కథ ఒకప్పుడు ఒకటే పూట తిని బ్రతికిన ఈ జీన్స్ త్రిఫ్ట్ జీన్స్ అంటారు ఇంగ్లీష్లో చెప్తున్నా ఆయన త్రిఫ్ట్ జీన్స్ అంటే మన శరీరంలో ఉండే జీన్స్ అంటే అవి బహు కంటికి కనిపించని వాటిని ఏమంటారో తెలుగులో నాకు తెలియదు సూక్ష్మ కృములు కాదు సూక్ష్మ కంటే సూక్ష్మమైంది జీన్స్ సూక్ష్మ కృములలో జీన్స్ అంటే కండ్లకి జీన్స్ వాళ్ళు కనుక్కున్నారు ఆ జీన్సే మనల్ని కంట్రోల్ చేస్తాయంట మన రోగాలు రావాలన్నా వద్దా మన ఆయుష్ పొడగాలన్నా వద్దా అనేది కూడా అవే కంట్రోల్ చేస్తాయంట జీన్స్ క్యాన్సర్ రావాలంటే కూడా అవే జీన్స్ కంట్రోల్ చేస్తాయంట కాబట్టి ఆకలికి అలవాటు ఆ జీన్స్ ఇప్పుడు సమృద్ధికి అలవాటు పడలేకపోతున్నాయంట అందుకు రోగాలు వస్తున్నాయంట అని చెప్పాడు అదే కాబట్టి మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఫాస్టింగ్ ఉండమని చెప్తున్నాడు ఆయన సరే మనం ఫాస్టింగ్ ఆరోగ్యం రంటామా గొప్ప జనం కొరకు ఫాస్టింగ్ ఉంటామా ఒక సిస్టర్ అప్పుడు బ్రదర్ మీరు నా కొరకు ఫాస్టింగ్ ఉండే ప్రార్థన చేయండి బ్రదర్ అనేది ఒక సిస్టర్ నేను నవ్వుకునేటువంటి అప్పుడు నీ శ్రమ కొరకు నేను ఫాస్టింగ్ ఉండాలనా నువ్వు ఫాస్టింగ్ ఉండవా నువ్వు మంచిగా తిని కంఫర్టబుల్గా ఉంటావు నేను శ్రమ పడాల ఫాస్టింగ్ అని కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది కరెక్టే వాళ్ళ ఆత్మ అట్లా ఘోషిస్తుంది మనం ఫాస్టింగ్ ఉండాలా ఎవరి కొరకు ఫాస్టింగ్ ఉంటాం ఈరోజు నేర్చుకున్నాం వాళ్ళ శ్రమలో మనం పాల్పోదాలంటే మనం కూడా ఫాస్టింగ్ ఉండాల్సిందే సరే అది నీకు బై ప్రోడక్ట్ నీ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుందేమో కానీ నేను దాని గురించి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నా డాక్టర్ చెప్పింది కాబట్టి చెప్తున్నా వరీతిగా కొంత ఆకలి పెట్టుకోవాలని శరీరంలో నువ్వు ఆహారం పొందుతున్నప్పుడు కొంచెం ఆకలి విడిచిపెట్టాలా సమృద్ధిగా తినవసరం లేదు ఎందుకంటే అది మతపరమైన జీవితం మీరు ఎన్నిసార్లు ఇక్కడ వాక్యంధి అని ఇచ్చినప్పుడు గమనించారు ప్రవక్త ఊరి చివరిని ఉంటే వాడుకోవడానికి ఇచ్చిండరి చివరిని వాడు గుడిసేసుకున్నాడు ప్రవక్త యాజకుడేమో రాజమందిరంలో రాజు దగ్గర ప్రార్థనలు చేసుకుంటా బ్రేక్ఫాస్ట్ ప్రేయరు లంచ్ ప్రేయరు డిన్నర్ ప్రేయరు చేసిండు వాడు మాస్టర్ పాత నిబంధన కాలను మీరు చూస్తారు రాజుకి రైట్ హ్యాండ్ గా ఉండేటాడు యాజకుడు కాబట్టి రాజు ఆడంబరంగా యాజకునికి ఇంపార్టెన్స్ ఇచ్చిండు ఏలి ఎందుకు అంతా లావ్ అయిపోయింది చెప్పండి స్థూలకాయుడు కదా ఏలి వాళ్ళు ఎందుకు అట్టతీ ఏలీని అంటుంది ఏలీనే సమయ గ్రంథంలో ఏలీనే అరెస్ట్ ఉండొచ్చు పర్లేదు కాబట్టి యాజకులు అందరూ ఆడంబరమైన జీవితం జీవించారు ప్రవక్తలు అంతా పేదరికం అనుభవించారు కానీ వాళ్ళు వాళ్ళతోనే ప్రభు మాట్లాడి వాళ్ళతోనే ప్రభు మాట్లాడండి యాజకులతో మాట్లాడేటప్పుడు ఎక్కడ చూడం దిలీప్ బ్రదర్ ప్రెస్టేషన్ అక్రోజ్ సమయలతో మాట్లాడండి కదా సమయలు యాజకుడే కానీ ప్రవక్తలాగా జీవించింది ధృవీకరించుకున్న జీవితం చివరి వరకు తన పిల్లలు కూడా చాలా శ్రమ కదా సమయల్ని చివరి వరకు చూస్తాం మనం ధృవీకరింపబడిన జీవితం నువ్వు అంతఃపురంలో ఉన్న గుడిసెలో ఉన్న జీవితమే జీవించాల నేను అది తీమర్చున్నాను లైఫ్ లో అన్ని అన్ని ఇచ్చాడు దేవుడానికి ఇవ్వలేదు లేదు అన్ని కంఫర్ట్స్ ఇచ్చాడు కానీ నేను ఏమి అనుభవించాను ఈ రుచి కూడా నేను కింద పడుకోవాలని చూస్తాను ఎందుకంటే ఈ శరణి సుఖం అవసరం లేదు మనం సుఖాన్ని అనుభవించాలనుకుంటాం కానీ ఈ లోకంలో అది మతపరమైన జీవితం ఏషావు జీవితం సుఖానుభవం ఏషావు జీవితం మనం యాపగ్ జీవితం ఎకరపడత రాయిదా రాయిదా పండుకుండా అరణ్యంలో పండుకున్నాడు ఎడారిలో పండుకున్నాడు ఎక్కడ పంట పండుకున్నాడు యాగో జీవితం అటువంటి జీవిత అనుభవం మనం పోవాలా మనము సేవ జీవితంలో గొప్ప జనం వరకు శ్రమ అనుభవించాలా ఒకవేళ దేవుడు నేను అగ్ని గుండ పోనిస్తే వందనాలు ప్రవ్వా అని తీర్మానించుకుంటావు ఐరోజు ఈరోజు నువ్వు తీర్మానించుకుంటావు అటువంటి సేవకు తీర్మానించుకుంటామలే రసతరమే అప్పుడే ఉంటుంది ఎందుకు ప్రతి శిష్యుడు మరణమగనంత వరకు శ్రమ గొప్ప భాగ్యం అనుకుంటాడు అందుకే పావులు ఆ విషయం జ్ఞాపకం చేస్తే అంటాడు క్రీస్తే చావైతే మేలు అనడం ఎందుకు మేలు చెప్పండి బ్రతుకుతే మేలు అంటారు కదా చాలా మంది తప్పించుకుంటే మేల్గా వేరంటారు కానీ అది ప్రకృతి సహజమైన ఆలోచన చావు మేలు ఎందుకంటే లెక్కింప శక్యము కాని మహిమ అది అందులో మనము శాశ్వతంగా ఉండబోతున్నాం అది గొప్ప నిరీక్షణ కేవలం మన ప్రభు తప్ప ఎవ్వరు అటువంటి నిరీక్షణ ఇవ్వలేడు ఎక్కడ అటువంటి గుణగణం ఎక్కడ అటువంటి మార్గం ఏ మత గ్రంథాలలో ఆ మార్గం లేదు ఎవ్వడు చెప్పలేడు ఎప్పుడైనా నేను ఓపిక ఉంటే అవన్నీ టైంలో చూపిస్తాను మీకు మత గ్రంథాలు ఎందుకు వాటిని జవాబు ఇవ్వలేవు బైబుల్ ఇచ్చే జవాబులు ఏ మత గ్రంథాలలో జవాబులు దొరకవు అందుకు దీన్ని మనం సంపూర్ణంగా నమ్ముతాం పుట్టుకకు సంబంధించిన సత్యము బైబిల్ లోనే జీవించే విధానము బైబుల్నే ఉంటుంది చనిపోయినాక ఎక్కడ పోతావు బైబుల్నే ఇంకా ఎక్కడ ఏ పుస్తకాలలో ఉండదు కాబట్టి మనం దీన్ని నమ్ముకున్నాం ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికి కూడా సిగ్గుపరచదు నిశ్చయతతో మనము మన సేవా జీవితాన్ని కొనసాగించుకుందాం కొన్ని కృపలో ప్రభు మన నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధు రఘు దేవ మీకు వాదనాలనైనా మీరు ఇంతసేపు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభు అయినా శ్రమ క్రైస్తవ జీవితం అంటేనే శ్రమతో కూడిన జీవితం కానీ సుఖానుభవాన్ని ఆశ్రయించింది ఈ రోజు ప్రపంచం క్రైస్తవ జీవితం అట్లా ఏషావుగా మారింది మీరు యాకోపుగా మార్చుకున్నారు మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధాంధరలో రోమరాష్ట పత్రిక రెండవ దాంతో ఆ రీతిగా మీరు చూపించినారు అంతరంగ మందు మమ్మల్ని యూతులుగా మార్చుకున్నారు కానీ ప్రవ్వా యుగ సమాప్తిలో ఏ షావులాగా భ్రష్టులైపోతున్నారు మతపరమైన జీవితంలో అటువంటి మతపరమైన జీవితం నుంచి మీరు మమ్మల్ని బయటకి తీసుకొచ్చేందుకు మీకు ఎంతో వదనాలు మేము ఎప్పుడు అనుమానిస్తలేం మేము ఎప్పుడు దుఃఖపడతలేం ప్రవ్వా గొప్ప గొప్ప సంఘాల నుంచి మీరు మమ్మల్ని బయటికి తీసుకొచ్చినారు మేము ఒంటరిగా ఉన్నాము అన్న దుఃఖము ఉండే ఒకప్పుడు కానీ ఈరోజు లేదు ప్రభమ్మ మీరు కూడా మొదటి నుంచి ఒంటరిగానే ఉన్నారు ప్రభ ఈ లోకంలో మీరు పుట్టినప్పుడు ఒంటరిగానే ఉన్నారు మీరు జీవించిన విధానం ఒంటరిగానే మీరు మరణించే టైంలో కూడా మీ మిమ్మల్ని విడిచిపెట్టినారు ప్రవ్వా కానీ నేను మటుకు మిమ్మల్ని ఎన్నటికూ అనాథగా విడిచిపెట్టినన్నారు ప్రభావ అందుకే మీ ఆదరణకర్త పరిశుధాత్మని మీరు మాకు ఇచ్చినారు దాన్ని బట్టి మీకెంతో బంధనాలు సత్తుల సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకే ప్రవ్వా అలా ఈ యొక్క సాయంత్రం సన్న ప్రభా మమ్మల్ని మీ వాక్యం చేత బలపరిచినారు మేము ఎట్టి పరిస్థితిలో అనుమానించదు ప్రభా ఈ వాక్యాలను బాప్తిజం ఇచ్చే యోహాను మిమ్మల్ని అనుమానించి తన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు మేము మట్టి ఈ యొక్క వాక్యాన్ని స్వీకరించినాం మా జీవితంలో ఆదరణ విస్తరిస్తుంది మీరు చూపిస్తున్నారు ఈరోజు వాగ్దానం కాబట్టి దాన్ని పట్టుకొని మేము ముందుకు పోతున్నాం మరీ కఠినమైన సేవ మీరు మాకు అనుగ్రహించిన మేము దానికి విధేయత చూపిస్తున్నాం ప్రభావ గొప్ప అందరూ హత కాబోతున్నారు కరువు చేత తెగుళ్ల చేత వాళ్ళు క్షిణింపబోతున్నారు వారికి మేము ఆదరణకరంగా ఉండాలా ప్రభు మాకు ఆ జ్ఞానం అనుగ్రహించండి ఏ రీతికి మేము ఆదరణ ఆదరణని వాళ్ళకి చూపించాలా వాళ్ళ జీవితంలో తీసుకొని అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని నడిపించి మీరు ఆకలి సిద్ధపరచుకోమండి రానయ్యిన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన నా తండ్రి ఆమె